శ్రీదృతిమహే కవి కవీనాము కనస్త రాజం బ్రహ్మణపత ఆనశృతిగిపతా శంకరాచార్యమ్యమాం అస్మాచార్యం వందే గ్రుపరంపరా ఓం ఆధ్యాయ మమాంగా సర్వాణి బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకు మా బ్రహ్మ నిరాకరోత్రాకరణం నేస్ తదాత్మని నిరేపనిషత్సు ధర్మాస్యి సన్ మయి సన్ శాంతి శాంతి శాంతి అథయో వేద విజమ్మన్వాత్మా మనోస్ దం చిక్షు స ఎన దైవే నుషానసా అధో వేదం మన్వానీతి మననవ్యాపార ఇంద్రియాత్స్పృష్టం కెవం మన్వానీతి వేద స ఆత్మా మననాయ మన यो యో వేద స ఆత్మాం ప్రయోగా వేదనమస్వమివగమ్య భా యథ ప్రకాశయతి స ఆవిత్యో దక్షిణ య పశాత్ య ఉత్తర యర్ధ్వం ప్రకాశయతి గమ్యతే దృష్టాంతం తూర్పు దిక్కున ప్రకాశింపజేసేవాడు ఆదిత్యుడు ఎవడు ప్రకాశింపజేస్తున్నాడో అతడు ఆయన ఆదిత్యుడు దక్షిణ దిక్కున ప్రకాశింపజేసేది ఆదిత్యుడే పశ్చిమానా ఊర్ధ్వమునందు ప్రకాశింపజేసేవాడు ఆదిత్యుడే అని చెప్పారు అనుకోండి దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది ప్రకాశము ఆదిత్యుని స్వరూపము అని తెలియదు కర్మ ద్వారా రూపమును తెలుసుకునేది ఆత్మ తెలు ద్వారా శబ్దమును తెలుసుకునేది ఆత్మ అని ఆ ఎప్పుడైతే మీరు తెలుసు ఎప్పుడైతే చెప్పారో దాన్ని ఆత్మ యొక్క స్వరూపము వేదనను అని మనకి అర్థమైంది ఆత్మస్వరూపము వేదన వేదన అంటే తెలుగు వేదనం కాకుండా వేదనము అంటే తెలుసు కనుక జ్ఞానము తెలివి దాని స్వరూపము అని మనకు అర్థం ఇది చాలా సూక్ష్మమైన విషయం జాగ్రత్తగా సాహకులు గమనించ తగ్గ విషయమే ఆ ఎందుకంటే సాధారణంగా జనులు స్థూల దృష్టితో పోతారు సూక్ష్మ దృష్టిని ప్రదర్శించారు చాలా స్థూలంగా పోతారు సో మనకి కఠోపనిషత్తులో వస్తుంది సో సూక్ష్మయా దృష్ట్యా అగ్రియ అని చెప్తాడు ఏషా అనురాత్మా వేధితవ్య ఈ ఆత్మస్వరూపము చాలా సూక్ష్మమైనది అగ్రియ సూక్ష్మయా బుద్ధి వేదితవ్య చాలా పదునైన బుద్ధితో అత్యంత సూక్ష్మగ్రాహి అయిన బుద్ధితో దాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఎలాగంటే ఆత్మ యొక్క స్వరూపము తెలివి అనేది అనుభవాన్ని గుర్చుకోవాల్సిన విషయం ఉంటే కీర్తికల్గా అనుకోవడం కాదు అనుభవ రూపంగా మనం దాన్ని దర్శించవచ్చు ఎలాగంటే సూక్ష్మమైన అవగాహన ఉండడం అవసరము చూడండి గీతలో శ్రీకృష్ణుడు అంటాడు స్పర్శాను కృత్వా బహిర్భాహ్యా అని అంటారు బాహ్యములైన స్పర్శములను బాహ్యమునందే అతి వ్యక్తి తిరస్కారం చేసి సన్యాసం ధ్యానము అంటే సన్యాసానికే ధ్యానము అని పేరు సన్యాసం చేసుకుంటూ పోవడం సన్యాసము అంటే త్యాగం చేసేవా అదే ధ్యానం కాబట్టి బాహ్యములైన స్పర్శలను బాహ్యములందే అట్టి పెట్టి ఇక్కడ బాహ్యము అంటే శరీరానికి బయట ఉన్నాయి అనే అభిప్రాయం కాదు ఆత్మకు బాహ్యము అని ఇప్పుడు ఎందుకంటే స్పర్శ అంటే సెన్సేషన్ అని అర్థం ఏదైనా ఇంద్రియము విషయంతో సంపర్కాన్ని చెందినప్పుడు కలిగే సెన్సేషన్ కి స్పర్శ అని పేరు సో మాత్రాస్పర్శ మాత్రా స్పర్శ కౌంటేగా సో ఇప్పుడు ఇది టేబుల్ ఇది హ్యాండ్ సెన్స్ ఆఫ్ టచ్ ఈ రెండు రెండు సంపర్కం అయినప్పుడు మీకు ఆ సెన్స్ ఆఫ్ టచ్ అనుభవానికి వస్తుంది దాన్ని స్పర్శ అని పేరు అలాగే కంటికి ఎప్పుడు కూడా రూప జ్ఞానము అలా అనుభవానికి వస్తూ ఉంది మనం చూడాలనుకున్నది మాత్రమే చూస్తాము అని మీరు అనుకోద్దు చూడాలనుకున్నా చూడాలనుకోకున్నా నేను చూసేస్తూ చూడడం అయిపోతూ ఉంటుంది ఎదురుకుండా దూరంగా చెప్తూ ఉంటుంది ఇలా చెప్తున్న చూడాలని నేను అనుకున్నానా లేదు చూడడం అయిపోయింది అలాగే శబ్దాలు వినాలనుకున్న సంబంధం లేదు శబ్దముల యొక్క జ్ఞానం కలిగిపోతూ ఉంటుంది వినడం అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇవి స్పర్శలు శబ్ద జ్ఞానము ఒక స్పర్శ ది సెన్సేషన్ అఫ్ ఫామ్ ది సెన్సేషన్ ఆఫ్ ఫామ్ ఆర్ కలర్ ఇవి స్పర్శలు వీట్నెస్ ఛాలెంజ్ ఏమన్నాడు ఇవి బాహ్యము అన్నాడు దేనికి బాహ్యం దేహానికి బాహ్యం కాదు ఈ స్పర్శలు అన్ని దేహంలో అంతర్భాగంగానే ఉంటాయి ఇంద్రియములు దేహముందు అధిష్ఠితములై ఉన్నది కనుక కాబట్టి దేనికి బాహ్యము అంటే ఆ తెలివికి బాహ్యము ఆత్మ చైతన్యానికి బాహ్యము అంతేతను మెడిటేషన్ ఎలా చేస్తారంటే కళ్ళు మూసుకుని నేను ఇప్పుడు చూసుకలేదు చూడకున్నా నేను ఉన్నాను కదా చూస్తుంటేనే ఉన్నాను నేను కాదు చూడకున్నా నేను ఉన్నాను నేను అసలు ఎప్పుడు చూడలేదు అనుకుని భావన చేస్తా అసలు చూడటమే లేదు దెర్ ఈస్ నో ఐ సైడ్ ఫర్ మీ ఐఆమ్ బోర్న్ బ్లైండ్ సపోజ్ అన్నిటికీ సపోజే సపోజ్ ఎందుకంటే వీఆర్ నాట్ బోర్న్ బ్లైండ్ కదా కాబట్టి సపోజ్ ఐఆమ్ బోర్న్ బ్లైండ్ అని మీరు భావన చేశారనుకోండి ఆ భావన చేసినప్పుడు ఆత్మ యొక్క స్వరూపం మీకు అనుభవానికి వస్తుంది నిటారుగా కూర్చుని స్థిర సుఖమాసనం నిటారుగా కూర్చోవలసి ఉంటుంది ప్రతి దానికి కూడా ధ్యానం ముద్రలో కూర్చుని నెల్లగా కళ్ళు హాస్టలో మూసుకుని శ్వాసను దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తాం నేను స్థిరముగా ఉన్నాను ప్రపంచ వ్యవహారాలన్నింటినీ కూడా త్యాగం చేసేసి కేవలము నాయ నేను స్థిరముగా ఉన్నాను ఇప్పుడు నేను కంటితో రూపములను సూచత లేదు రూపజ్ఞానము లేదు అది తెలిసినప్పుడు రూపజ్ఞానం ఉంది ఓ నిమిషం కలిసాం ఇప్పుడు రూపజ్ఞానము లేదు ఆ రూపజ్ఞానము లేని ఆ అభావాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నాను రూపజ్ఞానమైతే లేదు కానీ తెలుసుకునుట అనే స్థితిలో మార్పు లేదు నేను ఆ తెలివి ఉన్నాను తెలివినే అయి ఉన్న నేను నేను తెలివియో నా స్వరూపము అది నేను రూపజ్ఞానము లేని కారణంగా ఏమన్నా లోటు ఫీల్ అవుతున్నానా మనస్సులో ఒక ప్రెషర్ ఉండొచ్చు ఏమని కళ్ళు తెరిచేసి రూపాలని చూసేయాలి అనే ప్రెషర్ ఉండొచ్చు అది మనస్సు యొక్క దోషం ఆ దోషాన్ని మనం పక్కన పెట్టగలిగినప్పుడు రూపజ్ఞానము లేని కారణంగా నేను నా పూర్ణత్వంలో ఏమైనా భంగాన్ని లోపిన అనుభవిస్తున్నానా లేదు రూపజ్ఞానం లేకున్నా తెలివి అయి ఉన్న నేను పూర్ణంగానే నిలిచి ఉన్నానా సపోజ్ నేను ఎప్పుడూ నా జీవితం మొత్తం మీద రూపాన్ని చూడలేదు అని భావన చేస్తా నేను రూపాన్ని ఎప్పుడు చూడలేదు రూపజ్ఞానము లేని నేను నేను మైనస్ రూపజ్ఞానము నేను నేను నేను నేను మైనస్ రూపజ్ఞానము రూపజ్ఞానం లేని నేను రూపజ్ఞానము లేని నేను శబ్దజ్ఞానము లేని నేను నేను అసలు ఏ శబ్దాన్ని వినాలి నేను దీంట్లో ఉన్న అందరూ ఏమంటే మీరు శబ్దజ్ఞానాన్ని రూప జ్ఞానాన్ని ఎప్పుడైతే తిరస్కారం చేసి ఇస్తారో ప్రపంచం లేకుంటున్నారు దేర్ ఇస్ నో వరల్డ్ వరల్డ్ కాన్షియస్నెస్ లేకుండా పోతుంది అయినా కూడా మీరు నిలిచి ఉంటారు మీరు నిలిచి ఉండడమే కాదు నిజంగా మీరు వరల్డ్ కాన్షియస్నెస్ ఉన్నప్పుడు రూపాలను చూస్తూ శబ్దాలను వింటూ జగత్తుతో వ్యవహరించేప్పుడు మీకు ఎప్పుడూ పెన్సను ఒక నోటు ఒక అసంతృప్తి అపూర్ణత్వము ఎప్పుడు అనుభవానికి వస్తూనే ఉంటాయి ఒక ఇన్సెక్యూరిటీ కూడా అనుభవానికి వస్తుంది ద సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అంటే ఎవరి థింగ్ వెల్ విట్ మీ అనే ఫీలింగ్ అన్నడూ రాదు సంసారికి సంసారికి డబ్బు లేనప్పుడు ఇన్సెక్యూరే డబ్బు ఉన్నప్పుడు ఇన్సెక్యూరే సంతానం లేనప్పుడు ఇన్సెక్యూరే సంతానం ఉన్నప్పుడు ఇన్సెక్యూరే ఇల్లు వాకిల్ లేనప్పుడు అద్దెకొంపలో ఉన్నప్పుడు ఇన్సెక్ట్యూరే సొంత సంసారీ ఎక్కువ ఇన్సెక్ గానే ఉంటాడు ఎందుకంటే సంసార లోకల్ తోటి వ్యవహరిస్తూ ఉంటాడు లోకల్ వ్యవహారం రూప జ్ఞానము శబ్ద జ్ఞానము మెయిన్ అదే రూప జ్ఞానం అంటే రూపము శబ్దజ్ఞానము అంటే నామము నామరూపాలు మిగతా స్పరిశలు పెద్ద ఇంపార్టెంట్ కాదు మిగతా స్పరిశల రాష్టము గంధము నేను చెప్పలేదు ఎందుకంటే డిస్ట్రాక్షన్ అవుతుందని చెప్పలేదు ఒక పాయింట్ ని బాగా ఎక్సర్సైజ్ చేయడానికి రెండు చాలు అందుకోసం మిగతా వాటిని పట్టించుకోలేదు కాబట్టి మనం కారణం వ్యవహరిస్తున్నాను అంటే నామరూపాలతో అలాగే వ్యవహరిస్తూ ఉంటాం ఈ మనకి ఎటువంటి భావనలో ఉంటామంటే ఈ నామరూపములు సత్యము ఒక భావన తర్వాత ఈ నామరూపములతో కూడిన నేను మాత్రమే ఒక వ్యక్తి ఈ నామరూపాలు లేకపోతే నేను అసలు ఏమీ కాదు అనే ఒక పిచ్చి ధోరణలో మనం బతుకుతూ ఉంటాం ఎప్పుడైతే మీరు ధ్యానాన్ని అభ్యాసం చేస్తారో ఆ నామరూపరహితమైనటువంటి అంటే నామరూప సంపర్కము లేని ఆత్మ ఆ స్వయం ప్రకాశ చైతన్యము అది ఆ ఖచ్చిత ఆత్మ దాన్ని మీరు అనుభవానికి తెచ్చుకున్నప్పుడు యూ హ్ టు స్కేవి దాంతో ఉండాలి యూ హెడ్ డెవలప్ లవ్ ఫర్ మన సమస్య ఏంటంటే మనం నామరూపాల ముందు ప్రేమను కలిగి ఉంటాం మనస్సులో ప్రెషర్ ఉంటుంది ఏమైనా ఐట ప్రెషరు ఆ కాలే ధ్యానం బాగానే ఉంది తాలి పాటికి మనం కళ్ళు తిరిగి వేద్దాము కళ్ళు తిరిగి ఏం చేస్తారు ఏం చేస్తారు వారు భట్లు కళ్ళు తెరిచేసి ఏం చేస్తారు రూప జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు అంటే ఏంటి రూప జ్ఞానం లేకపోతే ఐ హామ్ నథింగ్ రూప జ్ఞానం ఉంటే ఐ హామ్ సమ్థింగ్ అనే ఒక భ్రాంతిలో మనం జీవిస్తూ ఈ భ్రాంతి ఇది మనస్సు చేసే మోసం అంతేతనే మనస్సును ఎప్పుడు కూడా యూషుడ్ నెవర్ యాక్సెప్ట్ మైండ్ మనస్సు చేసే మోసం అలాగే ఉంటుంది అది ఏ ఉంటుంది అంటే ఆయన ఫీతన మనం కళ్ళు తెరిస్తాము ఏం చేస్తారు రూప జ్ఞానాన్ని పొందుతారు రూప జ్ఞానం ఎందుకు అంటే దాంట్లో ఏదో ఉన్నది ఏదో ఉద్ధరించి ఏదో ఉన్నది రూప జ్ఞానం ఆ ఉంటారు కానీ మీరు రూపజ్ఞానాన్ని శబ్దజ్ఞానాన్ని నిరాశ సన్యాసం చేసేసి మీరు కూర్చుంటే యు ఆర్ ఇన్ టోటల్ సైలెన్స్ అప్సర్వ్ సైలెన్స్ లో ఉంటారు మీరు సైలెన్స్ ఆఫ్ వాట్ సైలెన్స్ ఆఫ్ ద ఫార్మ్స్ అండ్ నేమ్స్ నామరూపాల యొక్క అభావమే కానీ మీరు ఉంటారు మీరు పూర్ణంగా ఉంటారు అపూర్ణ ఆత్మతత్వాన్ని మీరు అనుభవానికి తెచ్చుకున్నప్పుడు అవుట్ ఆఫ్ దట్ సైలెన్స్ మీరు కలి తెరిపిన రూప జ్ఞాన రూపాన్ని చూస్తూ ఉంటారు బట్ ఈ బ్యాక్గ్రౌండ్ వెరీ స్టెప్ సైలెన్స్ ఆ ధ్యానం యొక్క మహిమ ఏంటంటే ఎక్కడో మరుగున పడి ఉన్నటువంటి ఆ అఖండ ఆత్మని అది డ్రింక్స్ ఇన్ టు ఫోకస్ కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ లో ఆ సైలెన్స్ ఉంటుంది అవుట్ ఆఫ్ దట్ సైలెన్స్ యూ సీప్ ఇది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దట్ సైలెన్స్ మీరు యూస్ శబ్దాలను వింటారు అటువంటి శబ్దాలు అటువంటి రూపాలు అంటే నామరూపాలను మిమ్మల్ని బంధించబట్టే ఇంకేతనే సూచిస్తున్నదంతా స్పర్శాంతృత్వాసి పాసిన జస్ట్ లీవ్ డు నెల వాటిని అసలు ఆ నామరూప జ్ఞానము నేను నామరూప సంపర్కము నేను నేనును ఆ నేనుగా నిలిచి ఉండుట అది దట్ ఈజ్ మెడిటేషన్ దట్ ఈటేషన్ వేదాంతి మెడిటేషన్ అలాగే ఉంటుంది నామరూపరహితమైన నేను వేదాంతులకు మెడిటేషన్ అంటే దేవుణ్ణి ధ్యానం చేయడం కదా దేవుడు అంటే ఆత్మే దేవుడు దట్ ఈంతేను అన్నానంటే దట్ ఈ గాడ్ ఉంది నేను కర్తను అంటే జీవుడు అయిపోతాడు కానీ ప్యూర్ ఐరుష ఉత్తమ పురుష అంటే అహం అది కదా ఉత్తమ పురుష పురుషోత్తమ పురుష ఏ పురుషోత్తమ ఉత్తమ పురుష అంటే ఐ కదండి ఉత్తమ పురుషే పురుషోత్తముడు అవుతుంది తెలుసుకుంటే అసూ కాబట్టి ఈ విధంగా ఈ ఈ నామరూప సంపర్కము లేకున్నా కూడా ఆత్మ పూర్ణ చైతన్యము తెలివియే దాని స్వరూపము అని మనం ఆ విషయాన్ని చెప్పడానికి నేను మీకు అది ఒక డెమోన్స్ట్రేషన్ రూపంగా ఆ విషయాన్ని మనం నిర్ధారించుకున్నాము తర్వాత ఉందాము దర్శనా విక్రియాది కరణి ఏమండి ఆత్మస్వరూపము తెలివి అని మీరు అన్నారు రూపజ్ఞానం ఉన్నా లేకున్నా ఆ తెలివి పూర్ణమే అని మీరు అన్నారు మరైతే ఈ కన్ను ఎందుకు ఇంకా ఆత్మ పూర్ణమైతే ఈ కన్ను ఎందుకు కన్ననవసరమే కదా అంటే అనవసరమే ఎందుకు సంస్కేం కాదు అనవసరమే కానీ చూడాలి అని అనుకుంటే మటుకు అనే క్రియ అది అది ఇన్సిడెంటల్ గా చూడటము అనే క్రియ సందర్భం ఆ క్రియని నిర్వర్తించటానికి ఆ క్రియని సంపన్నము చేయుటకు ఒక కరణం ఉండాలి ఎందుకంటే తెలివియందు చూచుట తెలివియందు అది ఇంటర్న్షిప్ కాదు అది తెలివియందు చూచుట ఇంటర్న్షిప్ కాదు ఒక కరణము ద్వారా మాత్రమే తెలివి చూచుట అనే రూపాన్ని పొందుతుంది ఆ విధంగా ప్రకటన ఒక ఇంద్రియము ద్వారా మాత్రమే ఆ తెలివి ఆ చైతన్యము వినిసిది అనే విధంగా మనకి బయటపడుతుంది కాబట్టి చూచుట అనేటువంటి క్రియను నిర్వర్తించటానికి తెలివి ఉంటే ఆ ఆత్మ చైతన్యం వల్ల చూడడం అనే క్రియ నిర్వర్తించబడదు ఆ కన్ను అనేటువంటి ఇంద్రియము యొక్క ఆవశ్యకత మాత్రం ఉంటుంది అలాగే చెడు కూడా అలాగే ఇతర ఇంద్రియములు కూడా కాబట్టి మనము చూడడం తప్పు కాదు వినడం తప్పు కాదు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ చూచుటా వినుట వీటి యొక్క సంపర్కము లేని సంసర్గము లేని ఆ అసంగ ఆత్మస్వరూపము నేను అని తెలుసుకుని ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్ ఫ్రం ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దట్ సైలెన్స్ నేను చూసినా విన్నా తప్పలేదు చూడవందుకు అయితే చూడదెందుకంటే కమ్ముంది కాబట్టి వినడం ఎందుకంటే చెవి ఉంది కాబట్టి సో ఆ విధంగా ఆ చూసి దానితోటి తాదాత్మ్యాన్ని చెందరాదు విని దానితోటి తాదాత్మ్యాన్ని చెందరాదు చూచుత వినుత అనే క్రియలను ఈ ఉపాధుల ద్వారా సంపన్నం చేస్తూ ఉపాధులకు అతీతంగా ఉండేటువంటి నేను అనే ఆత్మ చైతన్యమే నా స్వరూపము అని తెలుసుకున్నవాడు ఋతార్థుడు అవుతాడు ఇదంతా సామర్థ్యాదవగమ్యతే ఈ సత్యాన్ని మనము ఆత్మతత్వము యొక్క సామర్థ్యమును మనం తెలుసుకోవచ్చు ఆ సామర్థ్యాన్ని నేను మీకు ఇప్పుడు బాగా వివరించాను ఎందుకంటే కేవలము చతురింద్రియ చతుంద్రియాన్ని పిక్చర్ లోకి తీసుకొచ్చినప్పుడు మాత్రమే సూచిక అనే క్రియ సంపన్నమవుతూ ఉంటుంది మీరు చతురింద్రియ వ్యాపారాన్ని ధ్యానం చేసి పారేస్తే సన్యసించి మీరు ఆ సత్య రూపంగా ఆ స్వయం ద సెన్స్ ఆఫ్ బీయింగ్ బీయింగ్ రూపంగా మీరు నిలిచిపోయి ఉంటారు కాబట్టి ఆత్మ కన్ను అనే కన్ను ఇంద్రియంలో ప్రవేశించినప్పుడు మాత్రమే సూచిక సంపన్నం ఆ చూర్ణాన్ని మానిస్తే తను మూసేస్తే ఆత్మ చైతన్యం తనంత తానుగా పూర్ణంగా ఉన్నది అనే కాబట్టి ఆత్మ అది అసంగము ఇంద్రియ వ్యాపారములను అనుగ్రహిస్తూ కూడా అది అసంగమే అనే విషయము మనకి ఆ సామర్థ్యాన్ని బట్టి ఆత్మ విచారణ యొక్క ఇంతవరకు చేస్తున్నటువంటి విచారణ యొక్క ఆ బలాన్ని బట్టి మనకి స్పష్టమవుతున్నది తరువాత ఆత్మనహా సత్తా జ్ఞానకర్తత్వం ఇప్పుడు జ్ఞానం ఉన్నది జ్ఞానం అంటే రూపం విశిష్టమైన జ్ఞానం రూప జ్ఞానం ఉన్నది రూపము చెప్తే జ్ఞానం సో మీరు రూప జ్ఞానము ఎలా సంభవం అసలు ఎలా ఘటిల్తున్నది హౌదిక్ హ్యాకన్ ది నాలెడ్జ్ ది ఫార్మ్ హ్యాకన్ అంటే ఆత్మ చైతన్యము కన్ను అనే ఇంద్రియమునందు ప్రకటమైనప్పుడు రూపజ్ఞానం కలుగుతుంది అని చెప్పాం ఇప్పుడు కన్ను అనే ఇంద్రియము ఉన్నప్పుడే రూప జ్ఞానం కలుగుతుంది లేకపోతే లేదు ఓకే ఆల్రెడీ సంత్రస్తో బట్ ఆత్మ కన్నులో ప్రకటమవుతో రూపజ్ఞానము ఘటిల్లిన సందర్భంలో ఆత్మ ఒక కర్తృత్వం ఉందా లేదా ఒక డూయర్షిప్ ఉందా లేదా అంటే ఎలా చెప్పాలి ఆత్మ కంటిలో ప్రవేశించి కన్ను అనే ఉపకరణము ద్వారా వ్యాపారాన్ని చేసి రూప జ్ఞానము గుర్తించుతున్నది ఆత్మ చైతన్యము ఇటీ అది దేంట్లోనూ ప్రవేశించదు ఏ ఇది రెండు రెండు సినారియోలను నేను డిస్క్రైబ్ చేశాను రెండవది సరి ఇప్పుడు మీకు నేను చెప్తాను ఘటము సూర్యుడు ఘటమును ప్రకాశింపజేస్తున్నాడు పెద్ద పరిస్థితి అదే అంతవరకు చీకటి ఆ చీకట్లో ఘటం ఉంది కానీ ప్రకాశించట్లేదు అంటే ఉంది కానీ ప్రకాశించట్లేదు అంటే ఉంది అనే విషయమే నిర్ధారితం కాదండి ప్రకాశించాలి ఉంది చెప్పాలంటే కాబట్టి ఉన్నది చీకట్లో ప్రకాశించట్లేదు కాబట్టి ఘటము ఉన్నదనే ప్రసక్తి కూడా లేదు ఇప్పుడు సూర్యుడు వచ్చాడు సూర్యుడు వచ్చి ఘటము ప్రకాశించుతున్నది ఇప్పుడు మీరు చెప్పండి సూర్యుడు పని కట్టుకుని ఈ ఘటాన్ని తన కార్డుతో నింపేసి దాన్ని ఒక కర్తగా ప్రకాశింపజేస్తున్నాడా లేక సూర్యుని సన్నిధిలో అంటే సూర్యుడు తాను తానై ఉండగా ఈ ఘటము ప్రకాశింపుతున్నదా సూర్యుడు తాను తానై ఉండగా ఘటము ప్రకాశించుతున్నది అందుకే నేను లెవెల్స్ చెప్తా సూర్య ప్రకాశయటి అంటే సూర్యుడు ప్రకాశింపజేస్తున్నాడు అంటే పనిగట్టుకుని ప్రకాశం క్షీబువట్టుకు తుడిచేసాడని చెప్పినట్టుగా అంటే కర్తృత్వం క్షీబువట్టుకు తుడిచేశాడు అంటే కర్తృత్వం ఉందా లేదా అలాగే ఘటమును ప్రకాశింపజేస్తున్నాడు అందరూ అంత దాకా ఉన్న ఘటాన్ని ఇప్పుడు సడన్ గా ఆయన చేస్తున్నాడు పనిగట్టుకుని అంటే దాని ఎందుకు కర్తృత్వం ఉన్నది అది ఒకటి ఆ స్టేజ్ ఒకటి అది చాలా స్థూలమైన స్టేజ్ అది సత్యం కాదు అది ఇది కొంచెం మీరు విశ్లేషణ చేసి సూక్ష్మంగా పరిశీలించినట్లయితే సూర్యుడు సూర్యప్రకాశతే అంటే ప్రకాశయది గారు ప్రకాశతే సూర్యుడు దేన్నే ప్రకాశింపజేయటం లేదు పని ప్రకాశిస్తున్నాడు అంటే సూర్యప్రకాశతే అది సెకండ్ స్టేజ్ సూక్ష్మం ఇంకా సూక్ష్మం ఉంది అయిపోలేదు అప్పుడే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అంటే ఇంగ్ ఇంట్రెన్సికల్ గా ఆయన ఏమన్నా జాబ్ చేస్తున్నాడా పని గని ప్రకాశించుట అనే పని కూడా ఆయన ఏమీ చేయట్లేదు ప్రకాశయతే అంటే హేతు కర్తృత్వం ప్రకాశతే అంటే కర్తృత్వం ఈ రెండు కూడా తప్పే అసలు ఆ తిన్నే తత్వం ఆ కింగ్ అంటే ప్రత్యయం అంటే కర్తృత్వాన్ని బోధించే ప్రత్యయం కర్తరి అని వస్తూ ఉంటుంది కదండి సో కర్తరి పరస్పైపోయి కర్తరి కర్తృత్వాన్ని తిన్నది ఆ ప్రత్యయము కర్తని చెప్తుంది అది కర్తృత్వాన్ని చెప్తుంది యాక్షన్ అని చెప్తుంది విడినా యాక్షన్ అన్ని పాత్ర తన్ను చేసే యాక్షన్ ఏమీ మరి కాబట్టి సూర్యప్రకాశతే అది తే అన్నది తింగ్ తేయో తీయో ఏదైనా తిందే అది కూడా డ్రాప్ చేసేయండి డ్రాప్ చేసేసి సూర్యప్రకాశ సూర్యుడు అంటే ప్రకాశము అంటే అంటే సూర్యుడు అంటే ఆయన సన్నిధిలో ప్రకాశించేది ప్రకాశిస్తూ ఉంటాయి ఒక దృష్టికోణంలో ప్రకాశింపజేస్తున్నాడు అని మీరు అంటే అనత్వదేం కదా తప్పు మాట అని కాదు కానీ తత్వం మాత్రం అది కాదు సూర్యుడు ప్రకాశింప చేసుకున్నాడు అంటే అది ఏదో పనికెట్టుకుని ఆయన ఏదో కర్తత్వం ఆయన ఎక్కువ మీద విశ్చిం చేసుకున్నట్టుగా అది ఎక్కువ తప్పదు సూర్యుడికి ఆత్మకి ఒక్కటే డిస్క్రిప్షన్ అండి డిఫరెన్స్ ఏం లేదు సూర్యుడేదో ఆత్మది ఆత్మది సూర్యుడిగానే బోధిస్తున్నారు కాబట్టి ఆత్మ ఉన్నది ఉండడం దానికి ఆత్మా అస్థి అస్థి భాతి స్వయం ప్రకాశం గనక భాతి అలా ఆత్మ అస్థిభాతి రూపంగా ఉండగా ఆత్మన సత్తా మాత్రేవా జ్ఞానకర్తత్వం జ్ఞానము వదిస్తోన్నది ఆ సత్తానే ఆత్మ ఉండడానికి మీరు జ్ఞానమునకు హేతువు జ్ఞానమును కలిగించుతున్నది అని మీరు చెప్తే చెప్పచ్చు తప్పులేదు అంటేగాని అక్కడ నటు వ్యాపృతతయా వ్యాపృత అంటే ఎంగేజ్డ్ ఇన్ యాక్షన్ అంతేగాని ఆత్మ యాక్షన్స్ లో కర్మ క్రియలలో భాగమైపోయి ఒక కారకమైపోయి క్రియాను అయి కారకం ఒక కారకం అయ్యి క్రియలని అని మాత్రం ఆత్మ ఎందుకు కర్తృత్వం ఉండలేదు ఆత్మ సన్నిధిలో క్రియలో అయినట్లుగా భాషిస్తుంది చెప్పిస్తే ఆత్మ ఎందుకు కర్తృత్వం ఉండదు ఎలాగంటే హీరో హీరో హీరోయిన్తో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు తెర మీద ఇప్పుడు మీరు హీరో డాన్సింగ్ డ్యాన్స్ చేస్తున్నాడానికేదో ఒక దృష్టిలో ఒక ఇది కలిసిదా అంతేగాని ద లైట్ ఈస్ డాన్సింగ్ టు ది సూన్ మీరు అనుకోవడము లైట్ డాన్స్ చేయకూడదు లైట్ ఈజ్ లైట్ అంటే లైట్ ఈజ్ అందుకే తెర తెర ప్రకాశించే తెర డాన్స్ చేస్తుందా డా డా డ్యాన్స్ లేదు కానీ అయితే ఇంక ప్రకాశించే మనకు కావాల్సింది డాన్స్ కదా తెర కాదు కదా తెర తీసుకెళ్తా బారాయండి ఇంక ఇప్పుడు డాన్స్ అలా కుదరదు ఏదన్నా ప్రకాశించే తెర ఉన్నప్పుడే అర్థి కుదురుతాయి ఆత్మ పరిస్థితి అంతే యథా సవితు ప్రకాశన కర్తృత్వం ఏమత్ నేను చెప్పేసానంత చెప్పేసాను అయితే సూర్యుడు ఉన్నాడంటే ఆయన ఉండగానే అన్ని ప్రకాశిస్తూ ఉంటాయి అంతేగాని ఆయన పని కట్టుకుని ఆ నువ్వు ప్రకాశించే ఘటమా అని ఆ ఘటం చుట్టూ తిప్పేసి దాన్ని ప్రకాశింపజేసేసి ఏదో చేస్తున్నాడని అలాగే ఉండదు కర్తృత్వం ఏమి ఉండదు సో అంతేకానే ఆ లౌకిక దృష్టితోటి ఒక స్థూల దృష్టితో చెప్పిన వాటిని మనం ఉంటే అలా తీసుకోవాలంటే ఎవరు స్టోరీల కింద చెప్తూ ఉంటా స్టోరీస్ అండ్ స్టోరీస్ అండ్ స్టోరీస్ అనేది ఇది ఒక డైలాగ్ నాటం ఎందుకంటే నాకు ఎదుకేషన్ స్టోరీస్ తప్పింగ్ చేయను అన్న మనం తత్వాన్ని ఎవరికి స్టోరీస్ తప్పింగ్ చేయండి ఈ స్టోరీస్ కి తలా తోకా ఉండదు ఈ స్టోరీస్ మీద ప్రశ్నలు ఒకసారి నన్ను ఒకళ్ళు ప్రశ్న ఆ ఆ ద్రోణాచార్యుడు అలా ఈ దూర్వాసుడు ఇలా వారి పాండవుల్లో ఇలా చేశారు ఆ మహర్షి ఎలా చేశారు ఇదంతా ఇలా ఎందుకయింది ఏం ప్రశ్న నిజంగానేమో నాకు తెలియదండి మీకు నా వల్ల కారణం ఇటువంటి ప్రశ్నలు చేయడం మీరు ఏదో వేదాంతం గురించి అడిగితే చెప్తాను అంతేగాని ఈ కథలన్నీ పొట్టకొచ్చి అడిగితే నేనేం చెప్తాను ఎందుకంటే ఈ కథలను ఎవరు రికన్సైల్ చేయగలిగిన మునగాడు ఇవ్వడం ఎందుకంటే ప్రతి పుల్లయ్య ఓ స్టోరీ రాసిపారేసి దానికి వ్యాస విరచితేల్ని అని గుర్తు చేసి పెట్టాడు ఈ పురాణాల నిండా పురాణ లిటరేచర్లో నైంటీ పర్సెంట్ ఇది ఏమీ కారణం లేదు మహాభారతం ఒరిజినల్గా ట్వంటీ ఫైవ్ థౌజండ్ వెర్సెస్ ఇప్పుడు హండ్రెడ్ అండ్ టెన్ మీ ఓపిక అసలు ఎంత వైక్యం మీరు చూసుకోండి దాన్ని అసలు ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఉన్నది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఏం చేయాలి ఇప్పుడు దాన్ని దాంట్లో అసల్నే అసల్నే అసలు గాంధ్యాన్ని సపరేట్ చేసే ప్రయత్నం మహత్లు చేశారు వాళ్ళు విధ్వంసులు చేశారు పాపం వాళ్ళు ఓపికగా కూర్చుని చేశారు చేసి చేసినంత చేశారు ఎంత చేస్తారు ఇట్ ఇస్ నాట్ లైక్ దా కాబట్టి సో ఆత్మస్వరూపమును అలా సత్తామాత్రంగా దానికి కర్తృత్వం ఉండవు అలాగే ఈశ్వరుడికి కర్తృత్వం ఉండటం ఈశ్వరుడు పని పెట్టుకుని కొంతమందికి టాఫీలు ఇస్తా కొంతమందికి ఇబ్బందులు పెడతా అలాగే ఉండదు నకర్తృత్వన్న కర్మాణి నకర్తృత్వన్న కర్మాణి గీతలో వస్తుంది త్రిగిటి ప్రభు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముష్యంతి జవా అది నా కర్తృత్వంలో కర్మాన్ని లోకస్య సృజితి ప్రభు ప్రభు లోకస్య కర్మాన సృజితి మరి ఏంటంటే వ్యవహారం అవుతారు అజ్ఞాన ఆవృతం జ్ఞానం ఆత్మస్వరూపము అజ్ఞానము చేత కత్తు వేయబడి ఉన్నది తేనము ఆ కారణంగా అజ్ఞానులు మోహాన్ని పొందుతున్నారని చెప్పారు సినిమా తరమీద లక్ష ఈవెంట్స్ ఉంటాయి వాటి అన్నిటికీ ఏంటంటే మీరు ఏదైనా ఆలోచించారు సిస్డు నేను థీసిక్స్ చూసాను పథేర్ పాంచాలిమిటెడ్ టు యూనివర్సిటీ ఆఫ్ జాదవ్పూర్ పథేర్ అని తీసి చదివే కొన్ని పేజీలు నేను మాట్లాడిగాను ఆ థీసిక్స్ రాజెక్ట్ మ్యాటర్ ఏంటండి పథేర్ ది స్టోరీ హౌ సత్య చిత్రే హ్యాస్ అడాప్టెడ్ టు ది స్క్రీన్ సో దట్ ఈస్ థి సబ్జెక్ట్ మ్యాటర్ ఒరిజినల్ గా ఏదో స్టోరీ ఉంది ఎవడదో స్టోరీ శరత్ చంద్ర కిటోపాధ్యాయులదో స్టోరీ దాన్ని స్క్రీన్ ప్లే మార్క్స్ ఆయన స్క్రీన్ చేసుకున్నారు శరత్న సత్యేసి ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ యువర్ థీసిస్ ఈజ్ వాట్ ఈ సీన్ బై పీపుల్ ఆన్ ది స్క్రీన్ ఫిజిక్స్ నేను చెప్తాను బస్ ఇంకేం చెప్పిందే దాని గురించి మన సంసారం అలా ఉంటుంది అది సంగతి మన థీసెస్లు మన మన కంప్లైంట్స్ మన సమస్యలు మన ఇబ్బందులు అలా ఉంటాయి వాటిలో సారమే ఉండదు ఎందుకంటే మిథ్యా విషయాలని సత్యాలుగా భ్రమపడి విస్ట్ గో అర్ ఇమాజినింగ్ అలా ఇమాజిన్ చేసేసుకుని డెమనైజ్ చేసుకుంటాం ఈ డెమనైజేషన్ అనేది ఒక సైకలాజికల్ ప్రాసెస్ ఒక ప్రాబ్లం ఉంటుంది ఒక చిన్న సమస్య ఒక సమస్య ఉంటుంది చిన్నదో చిన్న పెద్ద అన్నది రిలేటివ్ అన్నది ఇవి ఇస్ నాట్ ఏ రిలేటివ్ కింగ్ ఎనీ రిలేటివ్ కింగ్ చిన్న పెద్ద అన్నది సో చిన్నని మీరు అనుకున్నది ఇంకోహుడు పెద్దగా భావించవచ్చు పెద్దని మీరు అనుకున్నది ఇంకోటి చిన్నదిగా భావించవచ్చు సో ఎవరూ వాడి దృష్టిని మొత్తం ఇది సబ్జెక్ట్ చిన్న పెద్ద చిన్న పెద్ద వడే ఒక సిచ్యువేషన్ ఉన్నది మనం ఏం చేస్తామంటే ఆ సిచ్యువేషన్ ని సబ్జెక్టివ్ దృష్టికోణంతో చూస్తాం చూసి దాన్ని అలా ఇమాజిన్ చేసుకుంటా పోతాం అలా ఇమాజిన్ చేయగా చేయగా చేయగా చేయగా అది ఒక డీ మనం కింద ఒక దివ్యంలాగా కనపడుతుంది అది ఇంట్రాక్టబుల్ అయిపోతుంది దాన్ని అలా ఊహించుకుంటూ పోతే ఒక దివ్యంలా కనపడుతుంది ఒక ఆయన నా దగ్గరకు వచ్చారు వచ్చి చెప్పారు ఆయన చాలా దృష్టిలో అండి నాకు చాలా అపకారం చేసుకున్నారండి అంటే ఏదో ఎప్పుడు నేను చెప్పాను చూడండి మీరు కొంచెం కూల్ డౌన్ అవ్వండి యూ థింక్ అబౌట్ ఏడు దుస్తుడు అంద మనలాంటి మనిషే ఏదో కొంచెం కంపీటెడ్ కొంచెం తారతమ్యాలే ఉంటాయి నేను కాదన్నా ఈ స్ట్రగిలింగ్ ఇన్ హీ సోర్ రే మీకు పని కట్టుకునే అపకారం చేయాలని అతను అనుకుంటారా మీరు ఆలోచించి మీకు ఏదో సంథింగ్ చేస్తున్నా చేసింది తప్పని తప్పు కాదని రైట్ అని నేను అంటే వాట్ చూసే ఈస్ బేసికల్లీ కరెక్ట్ నేనేమంటున్నానంటే అతను చేసింది ఓ ప్రెసర్ అపకారం అయితే మీరు దాన్ని డెమినైజ్ చేసుకుంటున్నారంటున్నారు అలా ఊహించేసుకుంటారు కోడలు అత్తగారి గురించి ఊహించేసుకుని ఊహించేసుకుని ఊహించేసుకుంటే ఆవిడకి అత్తగారు అనేప్పటికల్ అని అలాగే అత్తగారు కోడల గురించి ఏదో చిన్న ఇన్సిడెన్స్ ఉంటుంది చిన్నది ఈ గట్టలో ఆ వాషింగ్ మెషిన్లో ఏమంటావా అని అడుగుతుంది కోడల పిల్ల అత్తగారిని ఆ ప్రతిదీ అడిగే చెయ్యాలి అయితే రెడీ చేయని ఆవిడ కొన్ని ఏదో మంచిగా చెప్పొచ్చు కదా ఆవిడ అలా ఉంటుంది ఎందుకో ఏదో ఉన్నది అప్పుడు ఏదో చేస్తూ ఏదో ఉంటుంది అంటే అదిగో అని అలా అలా ఊహించేసి ఆ వాక్యాన్ని మనస్సులో పెట్టేసుకుని దాని కర్త కర్మ క్రియాక్స్ ఇవి అవి ఊహ చేసి చేసి చేసేసేపటికి ఈ కోడలకు అత్తగా యూ డెమోనైజ్ యు డెమోనైజ్ ఉన్నదేదో ప్రశ్నంత ఉంటుంది మనం డెమోనైజ్ చేసేస్తుంది దాన్ని దిగేలాగా మనం బాబా మనస్సుతో మనస్సు చేసే మోసం ఎంత అంటే మీరు డెమోనైజ్ చేయటం అనేసి ఓకే వాటి ఎడి స్ట్రగ్లింగ్ ప్రతి వారు కూడా ఏదో సగులవుతూ ఉంటాడు ప్రతి వారు కూడా ఏదో ఫార్ములా బతుకుతూ ఉంటాడు అందరికీ ఫార్ములాసే ఎవరికి సత్యం ఎవరి దగ్గర లేదు సత్యం ఒకటి దగ్గర ఉంది ఏదో ఫార్ములా పెట్టుకుని బతుకుతూ ఉంటాడు ఎవరి ఫార్ములా వాటికి సత్యంలా భావిస్తుంది ఏ ఫార్ములా గణ దీనికి కాబట్టి వాడి ఫార్ములా వంటిది మన ఫార్ములా మనది రెండు అసెక్ట్ కాలే కాబట్టి దీంట్లో డోంట్ డెమనైట్ జస్ట్ దీ అబ్జెక్టివ్ దెన్ థింగ్స్ విల్ కూల్ డౌన్ జరుగుతూ ఉంటుంది అల్టిమేట్ గా ఇదంతా కూడా ఒక పెద్ద సినిమా ఈ సినిమా సరగడి పెద్ద ఇది ఫ్యాషన్ షో మీరు అలా చూస్తుండగా కనపడిన సమస్యలు ఒక వ్యాప్త మేఘం వస్తుంది ఎంతసేపు ఉంటుంది మేఘం పోతుంది ఒక గంట రెండు గంట ఎదుగుపోతుంది పెద్ద పెద్ద సమస్యలు తేలితే పరిష్కారం అంటుంది ఏవో కొత్త వేగో వస్తూ ఉంటాయి మీరు ఊహించిన వేవ వస్తూ ఉంటాయి అలా వస్తూ ఉంటాయి ఇలా పోతూ ఉంటాయి వాటిని డెమోనైజ్ చేసుకోకూడదు వాటిని అది దే ఆర్ నాట్ ఈవెన్ క్రివియల్ స్మాల్ థింగ్ టు లుక్ ఇట్ ఈ స్మాల్ చిన్న ప్రాబ్లం అంటే దేస్ నథింగ్ బిడ్డ మనమే డెమోనైజ్ చేసేస్తుంది అది ఒక పొరపాటు జరుగుతూ ఉంటుంది ఎనీవే సో ఇక్కడ వాట వస్తే ఆత్మస్వరూపము మనస్సుకు ఇంద్రియ వ్యాపారములకు అతీతమైనది ఆత్మస్వరూపముందు కర్తృత్వము ఇవన్నీ ఉండవు ఇటీవే ఇటీవల్ తెర వంటి తంటే ఆ తెర మీద ఏమేవో బొమ్మలు ఆడుతూ ఉంటాయి పోతూ ఓ కొంతసేపు ఆడతాయి పోతాయి అసలు కష్టాలు అలాగే రూప జ్ఞానములు ఇవన్నీ కూడా అప్రాకృతం ఇతరేంద్రియ అసాధారణంక్షే పశ్యతి అనోస్య దైవం చెప్తు ఆత్మస్వరూపం ఉన్నదండి హృదయంలో రిఫ్లెక్ట్ అవుతోందండి ఇన్ఫినిట్ ఆత్మన్ వట్ ఈజ్ ఆత్మన్ సిత్ అంటే ఆత్మన్ సిత్ ఇది ఆఫ్ ది బీయింగ్ అంటే ఆ సత్ యొక్క స్వయం ప్రకాశ సత్ అంటే ఉండడం అంటే ఎగ్జిస్టెన్స్ ఎటువంటి ఎగ్జిస్టెన్స్ తనంత తానుగా తెలుసుకో ఉండే ఎగ్జిస్టెన్స్ ఐ ఐఐ ఐ వన్ ఐ ఐ మీన్స్ ఈ గ్రామం గురించి ఎందుకు చేయటం ఎటువంటి ఈజ్ కంటితో చూసి ఈజా లేకపోతే మనస్సుతో భావన చేసి ఈజా ఈ రెండింటిదే అతీతమైనది స్వయం ప్రకాశంగా తనంత తానుగా ప్రకాశిస్తూ ఉండేటువంటి ఈజ్ మనస్సు అక్కడి నుంచే పుడుతుంది ఆ ఈజ్ నుంచే పుడుతుంది అది ఆత్మ దట్ ఈజ్ వాట్ ఆత్మ ఈజ్ ఈ ఆత్మ అది ఈజ్ ఈజ్నెస్ అవేర్నెస్ దట్ ఆత్మ అది ఆ ఆత్మ తనంత తానుగా ఒక విశిష్ట జ్ఞానము ఎన్నడూ అవదు ఒక పర్టికులర్ పీస్ ఆఫ్ నాలెడ్జ్ అవదది ఆ తుకడా తుకడా జ్ఞానం అంటారు చూడండి ఇది ఘటము ఇది పటము అది తుకడా జ్ఞానం ఈ జ్ఞానం వేరు ఆ వేరు ఇదో ముఖ జ్ఞానం అదో ముక్క జ్ఞానం అలా ఉండదు ఆత్మ అది ముద్దది జ్ఞానఘనము సో ఆ పరిఖేదము దేశ కాలకృత పరిఖేదములు ఆ జ్ఞానము నుండి ఇప్పుడు అది ఆ ఆత్మ రూప జ్ఞానంగా ప్రకటన రూపజ్ఞానము అంటే పరిక్షీణ జ్ఞానం విశిష్ట జ్ఞానం రూప జ్ఞానంగా ప్రకటన అవ్వాలి అంటే తనంత తానుగా రూపజ్ఞానంగా ప్రకటన కాదు ఎందుకంటే అది అనంత సద్రూపం కాబట్టి అది ఒక మోసలో పడాలి బంగారము నెక్లెస్ గా ప్రకటమవ్వాలంటే ఎక్కడ పడాలి అది మోసలో పడాలి అలాగే ఈ ఒక మోసలో పడ్డప్పుడు రూప అవుతుంది కండిషనింగ్ వచ్చేస్తుంది అపారెంట్ కండిషనింగ్ ఆ మోసేమిటి రూప జ్ఞానం కావాలంటే ఆ మోసేమిటి కన్ను ఇప్పుడు కన్ను వెనకాలం ఉన్న ఆ సూక్ష్మమైన కరణం ఏమిటండి మనస్సు సో నిజానికి చూస్తోంది అంటే మనస్సే చూస్తోంది కాబట్టి ఆత్మకి చూపు ఏమిటంటే మనస్సే మనహు చూపు చిక్షు అనే పదము చెస్తే ఇది చెు చె అనేనా దీనితో కరణం విత్పత్తి అంట దీనితో చూచును చెస్తేంటే పశ్యతి అనేనా అనే ఉత్పత్తిని బట్టి చక్షు అంటే చూచుటకు కారణము కాబట్టి ఆత్మకు చూచుటకు అంటే తెలియటకు పరిచ్ఛిన్నములైన విషయములు తెలియటకు సాధనమైనది మనస్సు మనోస్య చక్షు ఎటువంటి చెక్షుఃవం చక్షు అంటే ప్రకాశరూపమైన చెు అంటే ఇప్పుడు కర్ణుందనుకోండి కన్ను ప్రకాశించాలి అంటే బాహ్య ప్రకాశం ఏదో ఒకటి ఉండాలి కన్ను రూపాలని చూడాలి అంటే బాహ్య ప్రకాశం దీపవాళి వెళ్తేనే చూడగలుగుతుంది ఇప్పుడు చంద్రుడికి చంద్రుడు ప్రకాశిస్తున్నాయంటే సూర్యకాంతి పడ్డప్పుడే చంద్రుడు ప్రకాశిస్తాడు అలాగే కన్ను ఏదైనా రూపాన్ని తెలుసుకోగలుగుతుందంటే ఏదో కాంతి ఉన్నప్పుడే కర్ణు చూడగలుగుతుంది కానీ మనస్సు మనస్సుతో చూడడానికి ఏ కాంతి అక్కర్లేదు మీరు పీకెట్లో కూర్చున్నారనుకోండి పీకట్లో కూర్చొని ఇలా ఒంటరిగా కూర్చుని మీరు భావన చేసుకుంటూ పోతారు ఇప్పుడు ప్రియురాలు ఎదురుకుండా నిలపడం అనుకోండి ప్రియుడికి ఆ ప్రియురాలను చూడాలంటే అక్కడ బ్యాటరీ లైట్ అయినా వెయ్యాలి సూర్యకాంతైనా ఉండాలి చంద్రకాంతి అయినా ఉండాలి ఏదో కాంతి ఉండాలి మీరు కళ్ళు మూసుకుని ప్రియురాలని చూడాలనుకోండి ఇప్పుడు ఏ కాంతి కావాలి ఏ కాంతి అక్కడ మనస్సుతో అది చూసేస్తుంది దానికి బ్యాటరీ లైట్లు సూర్యకాంత్లు ఇవేం అక్కడ ఎందుకంటే అది తనంత తానుగా చూడగలిగే శక్తి మనస్సుమన్నది మనస్సు అలా అంతేతనే దానికి దైవం అని విశేషం చేస్తారు అంటే ప్రకాశస్వరూపమైనది ఆత్మచైతన్యానికి ఉండడం చేత అది ప్రకాశంతో తునికే అసలు ఉంటుంది ఈ కన్ను కాదు మనస్సు విని శబ్దానికి బయట వైబ్రేషన్ అక్కర్లా శని ద్వారా విని శబ్దానికే బయట వైబ్రేషన్ అవసరం పడుతుంది మనస్సు విని శబ్దానికి ఏది అక్కర్లా అందుకేతనే కలలో ఈ బయట వైబ్రేషన్స్ ఏం లేకున్నా మనస్సు వినేస్తూ ఉంటుంది చెప్తాను దానికి ఆ సామర్థ్యం ఉండాలి అటువంటి సూక్ష్మమైన అంతఃకరణము అది సాధనము విశిష్టమైన విషయములను తెలుసుకునే సాధనము ఎవరికి ఆత్మ ఇప్పుడు మనస్సుకి ఇతర ఇంద్రియాలకి తేడా చూపిస్తున్నారు వర్తమాన కాల విషయాన్ని ఇంద్రియాన్ని అత అదైవాని తాని దైవాన్ని కాదు అదైవా అదైవాని తాని అదడు కన్నుందనుకోండి ఎదురకుండా ఉండాలి వర్తమాన ఉండి ప్రకాశిస్తూ ఉండాలి అప్పుడే అటువంటి విషయాన్ని మాత్రమే కన్ను చూడగలుగుతుంది కానీ మనస్సులు అలా అక్కర్లా ఎదురుకుండా ఉండక్కర్లా బయట సూర్యకాంతి అధిపతి ప్రకాశించడం అనే కూడా సాటిస్ఫై మనస్సు చూసేస్తూ అంటే ఎదురుకుండా ఉంటేనే చూడగలుగుతాయి కన్ను చూడగలుగుతుంది కాబట్టి కన్ను మనస్సుతో పోలిస్తే కన్ను అదైవము మనస్సు దైవం శరీరం ఇంద్రియములన్నీ కూడా అదైవము మనస్సు దైవము మనస్సు త్రికాల అది గతంలో ఉన్న రూపాన్ని కూడా మనస్సు చూసారు కన్ను గతంలో రూపాన్ని చూడలేదు ఎదురుకుండా ఉన్న రూపాన్ని కూడా గతకాలీన రూపాన్ని కన్ను చూడలేదు మనస్సు కన్ను మూసుకుని చూసేది ఎందుకైతేనే మీరు ఆలోచించాలనుకుంటే కళ్ళు మూసుకుంటాయి ఎందుకంటే ఎదుర్కొంటూ ఉన్న అడ్డు వస్తాయి కళ్ళు మూసేసుకుంటే అలా మనోరాజ్యం అలా ఆలోచించుకుంటూ పోచనకి ఒక ఇమోషన్ కూడా ఉంటుంది దానిక ఇమోషన్ ఉందనుకోండి ఆ ఇమోషన్ బాడీ మీద మీకు ఆసక్తి పడుతుంది లా కన్ను మూసుకుని దుఃఖాన్ని స్మరించుకుంటూ పోయేటప్పుడు కలమ నీళ్ళు అలాగే ఇతర విషయాలు కూడా కాబట్టి అది మనస్సు అది త్రికాల విషయం ఇంకా భవిష్యత్తు గురించి ఎప్పిదేం లేదు అలా ఊహించుకుంటూ పోతుంది నేను మళ్ళీ ఏడాది ఉంటాను ఏం చేస్తాను అలా ఊహించుకుంటూ పోతుంది సో ఈ విధంగా మనస్సు సుపీరియర్ టు అదర్ సెన్సార్ సూక్ష్మ వ్యవహిత ఇది దైవం చెక్తురుచ్యతే శంకరులు ఆ దైవం చెక్కుని పడుతుంది సాగతిస్తున్నారు ఇలాగే సాగతిస్తూ ఉంటారు ఓ లక్షణం కనుకున్నాం చెప్పాల్సింది ఎంత ఉందో అంతా చెప్పేగానే ఆయనకి సంతోషం కలగదు ఇంకా చెప్పాల్సింది అయిపోయిన తర్వాతే నెక్స్ట్ పదం దైవం చెహ్మ మీదే ఇంకా నడుస్తుంది ఇప్పుడు కన్నుకి దోషం ఉంటుంది చత్వారం అని ప్లస్ రైట్ అని మైనస్ రైట్ అని ఇలాంటి దోషాలు కన్నుకు ఉంటాయి మనస్సు ఉండవు మనస్సును చక్కగా పనిచేస్తాం చెవికి ఏ చెవుడు వచ్చింది మనస్సుకే దేవుడు రాదు అది ప్లాన్లో అవి వేసుకొనే ఉంటాం కాబట్టి ఈ ఇంద్రియ దోషాలు ఏవైతే ఇంద్రియాలంటే ఈ దేహాన్ని బట్టి ఉంటాయి కాబట్టి మధ్య మాంసాదులతో అధిష్ఠితంలో ఉంటాయి కనుక వాటినే దోషాలు ఉంటాయి ఆ దోషాలు మనస్సులో లేవు కాబట్టి మనస్సు దైవం చెప్ప తర్వాత దూరంగా ఉన్నదాన్ని కన్ను చూడగలదా ఇక్కడి నుంచి బాగుండేని కన్ను చూడగలదా చూడలేదు కానీ కళ్ళు మూసేస్తే మనస్సును చూడగలదా వ్యవహిత దూరం చూస్తుంది సూక్ష్మమైన దాన్ని కన్ను చూడగలదా చూడలేదు ఎలక్ట్రాన్ ఉండే ఎలక్ట్రాన్ కన్ను చూడలేదు మనస్సు చూస్తుంది సైంటిస్టు యొక్క మనస్సు చూస్తుంది కన్ను చూడలేదు కాబట్టి కన్ను తీసేది ఒకసారి ఉంటుంది దాని బేసిక్స్ మీద మనస్సు తెలుసుకుంటారు సూక్ష్మమైన విషయాన్ని మనస్సు ద్వారానే తెలుసుకుంటారు యాపిల్ కింద పడితే గ్రావిటేషన్ పవర్ ఉందని ఇది మనస్సుతో కన్నుతో తెలుసుకున్నాడా కన్నుతో తెలిసిదే ఉండటం సూక్ష్మ ఆది శబ్దం చేత అత్యంత సూక్ష్మమైనవి ఇంకా బాగా దూరంగా ఉన్న వాటివి భవిష్యత్తులో కాలం చేత సెపరేట్ అయిన వాటిని కూడా మనస్సు చూడగలుగుతుంది కొన్ని లక్షణాలు మనస్సుకు ఉన్నాయి కాబట్టి మనస్సునే దైవం చిక్షు అని ఉన్నారు సవైముక్త స్వరూపాపన్న అవిద్యాకృత దేహేంద్రియ మనోభియుక్త సర్వాత్మ భావమాపన్న సన్ అది అక్కడ మంత్రంలో ఏముందంటే సవా ఏ దైవేన చుషా మనసా ఏతాన్ కామాన్ అని ఉంది ఆ ఈతడు ఆ ఈతడు అంటే ఆత్మ జ్ఞానమును పొందిన జ్ఞానిని గురించి మనం మాట్లాడుతున్నాము కాబట్టి సవై ముక్త జీవన్ గురించి మాట్లాడుతున్నాం ముక్తుడు వచ్చేసాడు కదా అయితే అంటే ముక్తుని యొక్క పరిస్థితిని కదా మనం వర్ణిస్తూ ఉంటాం ఆ ముక్తుడు ముక్తుడు అంటే ఎవరండి స్వరూపాపన్న ముక్తుడు అంటే వైకుంఠం వెళ్ళేటమా లేదా కైలాసం వెళ్ళేటమా స్టోరీస్ అండ్ స్టోరీస్ ఐ టోల్ యూ స్టోరీస్ అండ్ స్టోరీస్ ఈ స్టోరీస్ పక్కన పెట్టండి ముక్తుడు అంటే స్వరూపాఠం ఇక్కడే ఉంటుంది కైలాసం ఇక్కడే ఉంటుంది ఎదర్ని రిక్కిందని వెళ్ళలేదండి మీరు హెదర్ని హియ్యాలియాలి హెదర్థింగ్ ఈజ్ తీయాలి సో ఆ కనుక ముక్తుడు తన స్వరూపాన్ని పొందుతాడు కాబట్టి ఇప్పుడు అసలుగా ఆత్మస్వరూపాన్ని మీరు పొందాలంటే ఎంత ఏం ప్రయత్నం చేయాలి కొత్తగా మీరు సాధించాల్సింది ఏమీ ఉండదు ఈ అజ్ఞాన పరితములైన దోషములను తిరస్కారం చేయడమే అలాగే చేస్తారు అవిద్యాకృత దేహేంద్రియ మనోవియుక్త యోగం సన్యాసం చేసి సన్యాసం చేసి చేయాలి సన్యాసం చేయాలి దేహాన్ని సన్యాసం చేయాలంటే ఎలా చేస్తారు తీసుకెళ్ళి ఎక్కడైనా ఎలా పారేస్తారు అది సంభవం కాదు దేహాన్ని త్యాగం చేసేయటము ఉంటే దేహాత్మభావాన్ని త్యాగం చేసేయాలి దేహాత్మభావం ఉన్నట్టు ఉన్నదానికి దేహాత్మభావం లేని దానికి తేడా ప్రాక్టికల్గా దేహాత్మభావాన్ని త్యాగం చేయాలని అన్నాం తేలిక మాట కానీ ప్రాక్టికల్ టర్మ్స్ లో దాని అర్థం ఏంటి చూడండి దేహమునకు సంబంధించిన వర్రీస్టు బెంగలు భయాలు మీకుంటే మీరు దేహాత్మభావంలో ఉన్నారనలేదు దేహ ఒక ఉదాసీన వైఖరి ఒక ఎలూఫ్నెస్ ఇది సంథింగ్ డిస్టెంట్ ఉంది బట్ డిస్టెంట్ ఇది డే పది డిస్టెంట్ ఆ రకంగా మీరు ఫీల్ అయితే మీకు దేహాత్మభావం లేదని అధికారు అలాగే ఇంద్రియ ఇంద్రియ అంటే మీరు ధ్యానం చేసినట్లయితే వ్యాపారంతో ఉన్నప్పుడు ఇంద్రియ వ్యాపారం లేనప్పుడు ఆ తేడా మీకు అనుభవానికి వస్తుంది ఇంద్రియల్ వ్యాపారము ఆత్మస్వరూపంలో భాగ్యం కాదు అనేటువంటి ఆ జ్ఞానం ఆ ఇన్సైట్ మీద డెవలప్ అవుతుంది కొంతమంది మహాత్ములు అలాగే ధ్యానంలో కూర్చుంటే అవర్స్ అలా కూర్చుంది కదా ధ్యానంలో ఉంది కదా వాటికి కన్ను అనే ప్రెషర్ ఉండదు ఎందుకంటే ఇంద్రియ వ్యాపారం మీద ఒక వెస్టర్ ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకుని ఉంటాం మనం హ్యావ్ దట్ రెస్టర్ ఇంట్రెస్ట్ కన్ను తెరిస్తే కానీ నాకు కంఫర్ట్ లేదు అని వీడు అనుకుంటాడు హీఈ్ కంఫర్టబుల్ ఈవెన్ వితౌట్ ఓపెనింగ్ ది ఐ ఆ స్థితిలో కన్ను తెరిచినా పర్వాలేదు ఆ స్థితిలో కన్ను తెరిచినా ఉంటే తెరవకపోయినా ఉంటాయి మనకేమిటి కన్ను తెరిస్తే అన్ని ఇబ్బందులు లేదు ఏదో చూస్తూ ఉంటాం మనస్సు చెడిపోతూ ఉంటుంది అదంతా సత్యం అనుకుంటూ ఉంటాం ఇది మీద ఎక్కడ కూర్చొని రోడ్డు మీద వెళ్లి వాళ్ళని నన్ను చూస్తూ ఉంటాం అసూ పడుతూ ఉంటాం కంపేర్ చేసుకుంటా ఉంటాం కంపారిజన్ తోటి కాంపిటీషన్ తో బతుకుతూ ఉంటాడు మంచి ఇదంతా కూడా చూడడాన్ని బట్టి వినడాన్ని బట్టి వచ్చింది కదా కాబట్టి అవుట్ ఆఫ్ దట్ ఇన్నర్ సైలెన్స్ చూడడంలో తప్పు లేదు ఆ ఇన్నర్ సైలెన్స్ ని ముందు డిస్కవర్ చేసుకోవాలి సో ఇంద్రియ విముక్త మనో విముక్త మనస్సు నుంచి మనస్సుతో ఐడెంటిఫై అవ్వకూడదు మనస్సు దాని స్థితులు దానికి అది అలా మారు మార్చుతూ ఉంటుంది మనమే ఐ రిమైన్ యాస్ అ విట్నెస్ సాక్షిభావంగా ఉదాసీనంగా ఉండిపోతాం డోంట్ ఐడెంటిఫై యువర్ మైండ్ డోంట్ టేక్ యువర్ మైండ్ సీరియస్లీ ఆ ఐడెంటిఫై కాకపోవడం అంటే ప్రాక్టికల్ గా డోంట్ టేక్ యువర్ మైండ్ సీరియస్లీ మీ మైండ్ ఏది చెప్పినా మీరు సీరియస్గా తీసుకోండి మీ మైండ్ ఏమని చెప్తుందంటే ఆయన దగ్గరదో మహిమందని చెప్తుంది డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ మీ మైండ్ ఏం చెప్తుందంటే మీరు దుస్తుడని చెప్తుంది డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ దుస్తుడే అవడు లేడు అంత డీమనైజ్ చేయాల్సిందేం లేదు ఒక ఆయన అన్నారు నాతో ఇది వెరీ వల్గరి పర్సన్ నా వలగరిదే ఉందిలేండి వెళ్తా హేర్ ఆల్ వలదర్ ఇన్ సమస్య ఏదో కొంత వలదరిటీ ఉంటుంది ఏదో ఉంటా వెళ్తా హే అంత డీమనైజ్ చేయాల్సిందేం లేదు మైండ్ అల్లాగా చాలా భయంకరమైన పరిస్థితి అంటుంది మైండ్ ఆ నో ప్రాబ్లం ఎంతకంటే ఎన్నో భయంకరమైన పరిస్థితులను మనమే దాచుకుని ఇక్కడ దాకా వస్తాం ఇంకోహల్ల దాకా కాకూడదు మనమే మన జీవితం చూసుకుంటే అమ్మ బాబు ఎన్ని కష్టాలు పడి స్టేట్ తెచ్చామో మనకి తెలుస్తాము కాబట్టి దాన్ని కష్టాలు ఇంకా కూడా నిజం చెప్పాలి కాబట్టి దేని గురించి దెండ దేని గురించి ఎందుకంటే మైండ్ సీరియస్ సో ఆ విధంగా సుఖం వస్తుంది అండి యూ డోంట్ మనసులో దుఃఖం వస్తుంది యూ డోంట్ బిథమ్ దిక్ స్పేస్ ని మెయింటైన్ చేసుకోవాలి దాన్ని మనోవియుక్త సో అంటే ఏమైపోతుంది హీ డజంట్ ఫీల్ యాజ్ ది బాడీ హీ డజంట్ ఫీల్ యాజ్ ది మైండ్ హీ ఫీల్ యాజ్ ది ఎగ్జిస్టన్స్ ఆఫ్ స యూస్ లేకపోతున్నా హండ్రెడ్ అండ్ థర్టీ మినిట్స్ మాట్లాడేది మాట్లాడేది ఏదో నెత్తి మీద పోసుకుందామని మనమే చూసుకుంటాం తర్వాత మనమే కంప్లైంట్ జరుగుతుంది సర్వాత్మభావం ఆపన్న ఇప్పుడు మీరు చూడండి మీరు దేహంతో ఐడెంటిఫై అయిపోయారు అనుకోండి యూఆర్ డిఫరెంట్స్ మనం ఎదురు చెందా ఇవర్ ఎస్పెక్ అయిపోతారు ఎంతైర్ సృష్టిలో మనస్సుతో ఐడెంటిఫై అయ్యారనుకోండి పరిచ్ఛిన్నమైన ఒక వ్యక్తిత్వంగా ఉండిపోతారు మీరు ఒక ఎమోషనల్ పర్సన్ ఉండిపోతారు నథింగ్ మోర్ దెన్ దాట్ మీరు దేహాత్మభావాన్ని మనస్సుతో ప్రాధాత్మ్యాన్ని మీరు స్కానింగ్ చేసి కూర్చున్నారనుకోండి తన్న మీరు యు ఆర్ వన్ విత్ ఎదర్థింగ్ యు ఆర్ వన్ విత్ ఎదర్థింగ్ ఎందుకంటే మీకు డివిజన్ అనుభవానికి రాదు you feel that oneness with the other person and you are not like mukhumohan dalinor me edirukunnaa kanapadda you feel a sense of love to that person because uh, you don't feel uh, any division a spontaneous a love without that is samsara along thado naam aayidu naavadu ee vyaktine nenu prenistaanu ee vyaktine maatrame nenu prenistaanu that is how a samsarilu అలా కాస్తుండగా ముఖం చూడకపోయినా కూడా నో రీజన్ టు లవ్ అటువంటిప్పుడు లవ్ చేయగలగా నో రీజన్ టు బి హ్యాపీ అటువంటప్పుడు హ్యాపీగా ఉండగలగా అది ఆత్మస్వరూపం ప్రకటన అవుతున్నట్లు లెక్కదా సో అది ఆ విధంగా ఏ విధమైన డిసిషన్ ఫీల్ కాదు ఎందుకంటే ఒక లా ఉంది లేచర్స్ లా యు యూఆర్ వన్ విత్ వాట్ యు లవ్ అది లా మీకు గులాబీ పువ్వును మీరు ప్రేమిస్తే యు ఆర్ వన్ విత్ దట్ గులాబీ ఫ్లవర్ నైట్ ఈస్ నో డివిజన్ చేయనంటే ఇంకా డివిజన్ లేదండి మీరు ఆలోచించే రోజు డివిజన్ ఆ ప్రేమించిన సమయంలో మీకు డివిజన్ అనుభవానికి రా డివిజన్ అనుభవానికి వచ్చింది అంటే మీరు ప్రేమించట్లేదు మెమొరీ మీరు చెప్తున్నారు అంతకుముందు మీరు ప్రేమించేవారు అది మెమొరైజ్ కేసు చెప్తున్నారు ఇప్పుడు ఇది ఎలాగంటే మీరు ఒక అందమైన సూర్యాస్తమయాన్నో సూర్యోదయాన్నో చూస్తున్నారనుకోండి ఆ క్షణంలో ఆ ఎక్సార్క్షన్ ఉన్నప్పుడు మీకు డివిజన్ ఉండదు యున్ వీక్ అండ్ ఏమీ డివిజన్ ఉండదు అద్వైత స్థితే ఆ తర్వాత కొంతమంది ఒక కెమెరా ఒకటి బుజాన్నిసం తిరుగుతూ ఉంటారు దీన్ని కెమెరాలో బంధించాలని వీడు అనుకుంటాడు కెమెరాలో బంధించాలని అనుకున్నాడంటే డివిజన్ వచ్చేస్తుంది డివిజన్ వచ్చిన తర్వాతనే కెమెరా దిస్తే కెమెరా వచ్చేపటికి ఆ అద్వైత స్థితి పూర్తి అయిపోయింది అని అసెందుకు కెమెరాలో ఎందుకు బంధించదా అంటే అప్పుడే మైండ్ హ్యాస్ ఇంటర్వ్ ఏంట మైండ్ ఏమనిపిస్తుంది ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వన్ ఎస్ కథన్ పోతాయా ఎక్స్పీరియన్స్ ఆఫ్ వన్ ఎస్ మైండ్ ఏమనిపిస్తుంది అది ఒక ప్రెసెంట్ ఎక్స్పీరియన్స్ దాన్ని మనం రిపీట్ చేస్తే బాగుంటుంది అని మైండ్ చెప్తుంది దాన్ని ఎలాగో రిపీట్ చేయడం ఇది ఒక డబ్బు పోసి మంగస్లెస్ ఐటమ్ ఒకటి భుజాన్ని సూ తిన్నావు కదా దీన్ని వినియోగం చేస్తే అది యూస్లెస్ అని తెలుస్తూనే ఉంటుంది పోసిన తర్వాత యూస్లెస్ ఇలా అనుకోగలుగుతాడు కాబట్టి దీనితోటి కనుక బొగ్గ తీసేస్తే మళ్ళీ ఇదే ఎక్స్పీరియన్స్ ని మళ్ళీ రేపు కూడా రిపీట్ చేసుకోవచ్చు ఇంట్లోనే కూర్చొని రిపీట్ చేసుకోవచ్చు అందుకోసం వీడు ఇదంతా ద్వైతం ఈ ద్వైతం సత్యం అనుకున్నాం కొంతమంది అనుకుంటారు ఇదంతా అద్వైతం అద్వైతావస్థ ఏమిటంటే మీరు సూర్య భగవాను కోరగానే యూ గెట్ అబ్జా ఓవర్ ఇట్ ఈ అసలు మీకు అనుభూతి కలిగిందంటే అద్వైతంలోనే అనుభూతి కలుగుతుంది వెంకటేశ్వర స్వామిని దర్శించారంటే మీరు భిన్నంగానే వెంకేశ్వర భిన్నంగా ఉన్నప్పుడు మీ జయ అనుభూతి కలగదు చుట్టూ వీళ్ళు తోసేస్తున్నారనే అనుభూతే కలగదు అంతకుమించి ధైర్యం కలగదు మీరు వెంకటేశ్వర స్వామిని చూడగానే డంగ్ అయిపోయారు అనుకోండి అలా అంటారు తెలుగులో టర్న్ అయిపోయేది చెప్తారా సో యూఆర్ టన్ ఈ టోటల్ ఎక్స్ బట్ అప్పుడు మీరు యూఆర్ నాట్ డిఫరెంట్ అని వెంకటేశ్వర స్వామి మీరు మీకంటే డిఫరెంట్ గా ఉండడు వెంకటేశ్వర స్వామి లడ్డూ మీకంటే భిన్నంగా ఉంటే మీరు లడ్డూని ఎంజాయ్ చేసినట్ట ఎంజాయ్ చేయనట్టంజాయ్ చేయలేదని అర్థం అద్వైతం అక్కడే ఉండేది మీరు లడ్డూని ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు లడ్డూ మీరు ఒకటైపోయినప్పుడే లడ్డూని మీరు ఎంజాయ్ చేస్తారు నా అభిప్రాయం నోట్లో భారేసుకోవడం కాదు ఆ రసానుభూతి అలాగే మీ చేత దర్శించబడే మీరు మీ చేత దర్శించబడే బాలాజీ మీరు ఒక్కటైపోయినప్పుడే మీకు బాలాజీ దర్శనంలో ఆనందం లభించిన పాత్ర లేకపోతే ఆ దర్శనం ఉత్తు దర్శనం దానికి ఎంత పెద్ద ఇంకా సెన్స్ ఆఫ్ గెటింగ్ స్టాండ్ ద సెన్స్ ఆఫ్ ఇమేజ్మెంట్ ఇమేజ్మెంట్ మీకు వస్తే యు ఆర్ నాట్ యు ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ వర్క్ సెన్స్ ఆఫ్ ఇమేజ్మెంట్ అది భక్తి యొక్క ప్రధాన లక్ష్యం కాబట్టి ఆ అద్వైతావస్థ ఉండే మీకు ఆ ఆత్మభావము సర్వాత్మభావం దాంట్లో డివిజన్ ఉండవు దాన్నే సర్వాత్మభావమాపన్న ఈ సర్వాత్మభావం ఎప్పుడొచ్చినా అదో పెద్ద టాపిక్ చేత విష్ణు సర్వాన్ని భూతాన్ని ఆత్మన్యవానుపస్థితి తస్వోహత్వశ్లోకేతనుపస్థి అని దిశావస్తువులు చూసాం మనము అటువంటి వాడు సన్ ఏక అటువంటి విజ్ఞానం అన్నాము వ్యోమవద్ విశుద్ధ సర్వేశేర మన ఉపాధి ఆయన ఆకాశము వలే విశుద్ధుడిగా ఉంటాడు ఆకాశం ఉందండి ఆకాశము సర్వమును తన ఎందు కలిగి ఉంటుంది సర్వాన్ని తానే మోసుకుంటుంది తన ఎందు ఉంటుంది సర్వము ఆకాశంలో ఉంటుంది ఆకాశము తన ఉన్న ఈ జగత్తులోని ద్వంద్వముల అది సంపర్కాన్ని పొందలేదు ఇప్పుడు కళ్ళు దుకాణం దగ్గర ఆకాశం ఉంటుంది దేవాలయం దగ్గర ఆకాశం ఉంటుంది కేడా ఏమీ ఆకాశంలో తేడా ఉండదు వాయువులో తేడా ఉండదు ఆకాశంలో తేడా ఉండదు ఆకాశము అన్ని ద్వంద్వ అతీతమైనది వ్యోమవద్ విశుద్ధ మహాత్ముడు అలా ఉంటాడు మహాత్ముడు డివైడ్ చేయడం నువ్వు అని నాది పరాయిదీ అని మంచివాడు చెడ్డవాడు అని అలా డివైడ్ చేయడం సాధుస్వపిత పాపేషు సమబుద్ధిని విశిష్ట సాధువులు పాపులు వీళ్ళు సాధువులు వాళ్ళు పాపులు అని అలా డిసైడ్ చేయదు పాపులు వేరే వాళ్ళు లేరు సార్ అంట మనం డెమనైజ్ చేస్తాం వేరే వెళ్ళి చూస్తే ఈజ నార్మల్ దర్శనం ఉంటుంది కాబట్టి మనలో ఎన్నో వీక్నెస్ ఉంటాయి మనలో ఉన్న వీక్నెస్ మనకు కనపడవు ఎద్రవాడి వీక్నెస్ మనకు కనపడుతూ ఉంటుంది మనం ఎదరవాడిని డెమనైజ్ చేస్తూ కూర్చుంటాం అదంతా అనవసరం ఆత్మడు వ్యోమవద్దు ఆకాశం ఒక అసంగంగా ఉంటాయి శుద్ధ ఏమీ తెలియదు ఏదో సుఖం వస్తే హీస్ కామ్ సుఖం వస్తే హీస్ కా మంచి కనపడితే హీస్ కామ్ చెడు కనపడితే హీస్ కామ్ ఎందుకంటే పెద్ద ఆఫ్ యాక్షన్ అద్దె లెవెల్ ఆఫ్ యాక్షన్ మంచి చెడు ఉంటాయి అద్దె లెవెల్ ఆఫ్ కాంట్రేషన్ బూడ్ అండ్ ఆర్ ల్యూసర్ ందు కూడా మిక్ చేయ కాబట్టి ఆత్మజ్ఞాని వ్యోమని జడ్జి చేయదు ఇది నో జడ్జిన వస్తున్నాడు వాడు ఏ బ్యాడ్ గాయని వీడు వస్తున్నాడు వీడు గుర్తు నో శక్తి నో జడ్జిన ఆత్మజ్ఞాన్ అలా ఉంటాయి కొందరు రంగనాథానంద్ గారి దగ్గరికి నక్సల ఇట్లు కొండపల్లి సీతారామయ్య గారు వీళ్ళందరూ వచ్చి దండాలు పెట్టిపోయినా వేరేస్ ఈ మతాధికారులు ఉంటారే వాళ్ళు హైలీ జడ్జిమెంటల్ గా ఉంటారు వాళ్ళు ఎవరైనా వస్తున్నారంటే వాడు కమ్యూనిస్ట్ మనకి ఎందుకంట అయితే వాడు వాడు అది తొక్క బదుర్క్కున్నాడు ఎన్ని జడ్జిమెంట్ పాస్ చేస్తారంటే ఎండ్ లెస్ వేరే మహాత్ములు ఆత్మస్వరూపం తెలిసిన వాళ్ళు అలా ఉండరు జిల్లేళ్ల అమ్మ దగ్గరికి నష్ట రైతులు వచ్చి భోజనం చేసుకోవేవారు వీళ్ళు అనేవారు వీళ్ళు నష్ట రైతులమ్మా వీళ్ళందరూ ఇప్పుడే అక్కడే దాచుకుని వచ్చారు ఆ దన్నులు అవి ఎక్కడో దాచుకుని వచ్చారు వాళ్ళ డ్రస్సులు చూస్తే కూడా తెలుస్తుంది అని అసలు ఏంటంటే పాపం ఏం ఎప్పుడు తిన్నారో ఏమో రా వాళ్ళని భోజనాలు వడ్డించండి అని రాత్రి భోజనాలు పెట్టి పంపించారు వాళ్ళు ఏం చేస్తారు ఏమో వాళ్ళు ఏం చేస్తారో అది ఈశ్వరుడు చూసుకుంటారు మన పని భోజనండి ఇక్కడ లవ్ అంతే వ్యోమ సర్వేశ్వర చాలా కమాండ్లో ఉంటారు మన మనస్సులో భయం ఉందంటే భయము లేని వాడు సర్వమునకో అధిపతిగా ఉంటాడు దేనికి భయపడ్డా సర్వాన్ని శాసిస్తూ ఉంటాడు అంటే ఉన్న వాళ్ళందరి చేతనం పనులు చేయిస్తూ రాజకీయ నాయకుల ఉంటాడని కాదు తాను ఉన్న సర్వముపై ఒక ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు దేనికి బాధిసగా ఉంటాడు ఎందుకంటే స్వింగ్ ఈస్ ఎవింగ్ మనము దేనికో కోరికలు పెట్టుకునేది ఇది కావాలి అది కావాలని అనుకుంటూ ఉంటాం దాంతో మనము ఆ ఈశ్వరత్వం మనకు ఉండడం తెలిసి ఆత్మజ్ఞానికి సర్వేశ్వరుడుగా ఉంటాడు అతనే సర్వేశ్వరుడు ఎందుకంటే తను చూసే సర్వాన్ని సర్వాన్ని కూడా తృణీకరించగలడు అడు మోషం గుర్తు కడు తెలిపి చూడను కదా ఇప్పుడు చెప్పండి అది సర్వేశ్వరుడు అంటే కానీ ఆయన చూస్తూ ఉంటాడు పశ్చం రమతే ఆత్మజ్ఞాని చూస్తూ రమిస్తాడు కూడా దేంతో చూస్తాడు ఆత్మచైతన్యంతో చూడడం అనేది లేదు మనస్సు అనే ద్వారా చూస్తాడు మనసా పశ్చం అక్కడ వాక్యంలో ఏముంది దైవేన చక్షుషా మనసా పశ్చం రమతే దైవచక్షుఃని వర్ణింపబడిన మనస్సు ఏదైతే కలదో దాని ద్వారా చూస్తూ రమిస్తాడు చూస్తూ రమిస్తాడు దేవా తృప్తి పశ్యం పశ్చంతో చూసి తృప్తి పడిపోతారేవతలు చూసి తృప్తి పడతారు తింటేగా తృప్తి పడ్డం మనిషి దేవతలు చూసి తృప్తి పడతారు ఆ వెంకటేశ్వర స్వామి వడలు ఇవి అలాగా ఎవరితో కనపడుతుండగా చూసి ఇలా చేతితో తీసుకుని తినేస్తాడని ఈ వడ ఇవాళ వడ బాగుంది లక్ష్మి నువ్వు గమనించేవా లేదు వడ బాగుంది అని పక్కా ఆవిడతో చెప్తాడని అదంతా కూడా సినిమాలు అవన్నీ స్టోరీస్ అండ్ స్టోరీస్ ఉండదు దృష్వా దృశ్యండి దృష్వాదృశ్యం ఈ స్టోరీస్ ఏం చేయాలండి వీటిని వాటిని మనం అనుగ్రహించాలా తర్వాత ఉండని అనుగ్రహించాలా లేకపోతే వాటిని తిరస్కరించాలా ఏమి నాకేమర్థం కాకుండా ఉంది నిజంగా ఎందుకంటే కవిగంటే గణపతి మొన్న అన్నారు ఈ పురాణ వాంగ్మయంలో ఉండే కథను హిందూ ధర్మానికి చేసిన అపకారం చెప్పలేనంత అపకారం చేసేయని మీరు చెప్పారు ఎందుకంటే సమాజం అంతా కూడా విష్ణువు శివుడు నిన్న డివైడ్ అయిపోయి కూర్చున్నారు డివైడ్ అయిపోయింది ది ఫీల్ దట్ దీస్ ఆల్ సో మెనీ మల్టిపుల్ గాడ్స్ అండ్ ఎండ్ స్టోరీ లీట్ అయిపోయింది సమాజానికి ఆ సేవ లేకుండా అయిపోయింది వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ సో ఆ జ్ఞాని మనస్సుతో ఈ మనస్సుతోటే దైవేమక్షుస మనస్స అంటే మనస్సు ఉపాధి రాగలవాడై మనస్సు ముందు ప్రకటమలుతున్న వాడై ఆ మనస్సుతో ఎటువంటి మనస్సుతో తెలుసిన ఏ దైవం చెక్ సర్వమును ప్రకాశింపజేస్తూ ఉండేటువంటి అంటే బాహ్య ప్రకాశ సంబంధం లేకుండా ప్రకాశింపజేస్తూ ఉండేటువంటి మనస్సుతో పవిత్రమైన మనస్సుతో ఆయన చూస్తూ ఉంటాడు అందా అందాము చవితృ ప్రకాశవత్ నిత్యప్రసతేన దర్శన పశ్యే ఇప్పుడు సూర్యుడు నేను సకల జగత్తుని ప్రకాశింపజేస్తున్నాడు అంటే ఆయన నిత్యము నిరంతరము అలా ప్రకాశిస్తుంటే ఆ ప్రకాశమునందు జగత్తు ప్రకాశిస్తోంది ఆ జగత్తును చూసి తన ప్రకాశమునందు ప్రకాశిస్తున్న జగత్తును చూసి ఆయన హ్యాపీగా ఉంది కొత్త సూర్య చూసి ఇన్వాల్వ్ అయి కాదు అలాగే ఆత్మ జ్ఞానం కూడా మనస్సు అనే ఉపాధి దేవుడిచ్చిన ఉపాధి ఆ ఉపాధి తోటి కన్నుతోటి చెవులతోటి చూస్తూ ఉంటాడు వింటూ ఉంటాడు ఈ మిథ్యా జగతనంతమానంత చూస్తూ అలా రణించేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు ఆలోచించండి సినిమా చూస్తారు ఇదే జీవితంలో ఏ ఘటనలు ఉంటాయో అదే సినిమాలో ఉంటాయి ఇక్కడ బాగా యువకుడు యువతి ప్రేమించుకుంటారు సినిమాలో అదే ఉంటుంది ప్రేమించుకోవడం అయిపోయిన తర్వాత దెబ్బలాడుకుంటారు సినిమాలో అదే ఉంటుంది అత్తాకోడలో దెబ్బలాడుకుంటారు సినిమాలో అదే ఉంటుంది సోదరుల ఆస్తి తగాదాలు అదే ఉంటాయి ఫ్రెండ్స్ కలిసి తర్వాత దెబ్బలు సినిమాలో అదే ఉంటుంది మీకు జీవితంలో ఏవైతే ఉంటాయో అన్నీ సినిమాలో ఉంటాయి అవే ఉంటాయి మోరార్ల అదే ఉంటాయి కొంచెం డిగ్రీ ఎక్కువ ఉండొచ్చు మనకి జీవితంలో వైలెన్స్ ఉంటుంది సినిమాలో వైలెన్స్ ఉంటుంది మనకి విలమ్స్ మోసాలు ఉంటాయి సినిమాలో ఉంటాయి అన్నీ ఉంటాయి అయితే అదే ఆ సినిమాలో ఉన్నదే జగత్తులో ఉంటుంది మనం దాన్ని చూసి కంగారు పడిపోయి ధరకుడిపోయి దెంగలు పెట్టేసుకుని దుఃఖపడుతుంది జగత్తులో ఉన్నదే సినిమాలో ఉంటుంది దాన్ని చూసి ఎంజాయ్ చేస్తాం తప్పిస్తే మనం దుఃఖపడాలి ఏది రహస్యం రహస్యమేంటంటే సినిమాని మీరు సాక్షిగా ఉండి చూస్తారు you don't get involved with him not there satthi varu arranged one on sala ganapathi garu sara sambandhanga over action anta chestunta aina kuda you don't get this there satthi teras jagat siddhi ru cheyabediki you are in wall inda satthi ga unda sagatni annu kondaru chinvalo pokum anukondi you are a satthi వెదలో పొక్కందనుకోండి యువర్ అభిప్రాయం కాబట్టి ఊకే కుక్క నీళ్ళ దృష్టం కుక్క నీళ్ళు గ్యాప్ గానే ఉండండి మరోలాగే ఉండొద్దు దాన్ని మరో రాండ్ సెన్స్ లో తీసుకోవద్దు ఒకప్పుడు చిన్న దృష్టాండం వర్కౌట్ కాదు అలా ఏదో వస్తూ ప్రవాహంలో భాగంగా వర్కౌట్ అయింది అవుతుందో లేని లేదు సో సాక్షిగా ఉండడం చేతగాక మనం సంసారంలో బంధింపబడుతూ ఆత్మజ్ఞాని పశ్యం రమతే నిత్య చైతన్యము నిత్యము నిరంతరంగా ప్రకాశిస్తూ ఉండే నా ఈ చైతన్యమునందే ఈ జగత్తంతా భాషిస్తోంది మిత్రులు అదే చైతన్యంలో భాగంగా భాషిస్తున్నారు శత్రువులు దానితోనే భాషిస్తున్నారు మంచితేడు ధర్మాధర్మాల అన్ని ద్వంద్వలు ఈ చైతన్యంలోనే భాషిస్తున్నాయి అని అలా చూస్తూ గణించేస్తారు పిల్లవాడు అలాగే పిల్లవాడు అలాగే ఉంటాడు పిల్లవాడు చూసి ఆనంద పిల్లవాడి దగ్గరికి వెళ్ళి మీరు పిల్లవాడు కంట్రోల్ చూసే అని అనుకోండి ఆ ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడు వాడు మీద చూసిన సరే మనకి నవ్వడానికి ఎన్నెన్నెన్నో కారణాలు సాటిస్ఫై అయితే గానీ మనం నవ్వలేము దోహని కండిషన్స్ శాటిస్ఫై అయితే అతి కష్టం మీద నవ్వుతా నవ్వితే ఆనందం మనకి అనుభవానికి వస్తుంది కానీ ఆ నవ్వుని నవ్వడానికి మీరు గోల్ ప్రాప్తి కొంత గోల్ అని కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి ఏ కండిషన్స్ ఫుల్ఫిల్ ఎందుకంటే చిన్నపిల్లవాడు నవ్వుతున్నాడు అంటే ఆ ఆనందం బైక్ నుంచి వచ్చి ఆనందం కాదు లోపల నుంచి వస్తూ ఉన్నా మంచిగా నవ్వేస్తూ ఉంటుంది ఇది కప్పు పడిపోతుంది తర్వాత తర్వాత బయట నుంచి కండిషన్ కూర్చున్నప్పుడే ఆనందం కలుగుతుంది ప్రస్తుతంలో అలా నవ్వేస్తూ ఉంటుంది నో రీజన్ నిజం బీల్ ఏ రీజన్ యొక్క పరిస్థితి అలా ఉంటుంది రమే కాంత కామము అంటే భోగ్యము అని అర్థం భోగించదగినది కారు ఉందనుకోండి ఒక కామము భోజనం ఉందనుకోండి కామము కామ్యత ఏంటి కామ సో ఈ కామనల కామ్యములను చూసి గమనించేస్తూ ఉంటారు ఏతాన్ కామాన్ పశ్చందమత ఈ భోగ్యములను చూసి గమనించేస్తారు ఈ భోగ్యములు ఏ భోగ్యములు ఏ భోగ్యములు కాన్ కామాన్ ఏ భోగ్యములు ఇది విషయం ఇస్తే ఏ భోగ్యములో వివరించి చెప్తున్నారు ఎ ఏతే బ్రహ్మలోకే అన్నది ఆ సామానాన్నదానికి విశేషం అంటే ఈ బ్రహ్మలోకంలో ఉన్న భోగములో ఎతే బ్రహ్మనిలోకే హిరణ్యనిధివత్ బాహ్య విషయాసంగానదు తేన అతిహితా సకల్పమాత్రల్యాంర్థ ఈ భోగ్యములన్నీ కూడా ఈ బ్రహ్మలోకంలో ఉన్నాయి బ్రహ్మని లోకే ఈ బ్రహ్మలోకం బ్రహ్మలోకం అంటే ఆత్మయే బ్రహ్మలోకం ఆత్మయే బ్రహ్మలోకం హృదయమునందు ఆత్మయే బ్రహ్మలోకం ఆ బ్రహ్మలోకంలో అన్ని కామనము ఉన్నాయి ఎలా ఉన్నాయో తెలిసిన హిరణ్యని జివతి అది దృష్టాంతం హిరణ్యనిది దృష్టాంతం ఎలాగంటే ఒక బిచ్చగాడు ఒక రాతి పలక మీద కూర్చుని ముష్టిత్తుకుంటూ ఉంటాడు నేను చెప్తే నీకు అర్థమైపోతాను ఆ రాతి పలక కింద కోటి కోటి బంగారు నాణ్యాలున్నాయి వీడు ఆ రాతి పలక మీద కూర్చొని ముష్కెత్తుకుంటు అమ్మాయంత అంటే ఎందువల్ల అలా అయింది అంటే అవి కత్తి వేయబడినాయి అనురుతేన అపిహిత అసత్యము చేత కత్తి వేయబడినయి ఈ రాతి దీని కింద లేదు అనే అసత్యం చేత అదే కదా మరి ఇది కూర్చుంది తప్పింది ఎందుకు పనికిరాదు నేను అయోగ్యున్ని అభాగ్యుణ్ణి అనే అసత్యం చేత ఆ కిరణ్యానికి అలాగే నేను పరిచ్ఛిన్నమైనటువంటి మానవుణ్ణి మనిషిని మోగాన్ని ఆడగాన్ని ఫలానా కులం వాడిని ఫలానా వర్గం వాడిని ఈ కోరిక ఉందా లేదు నాకు ఈ భోగం ఉంటే నేనేమో ఎంజాయ్ చేయగలుగుతాను అంటూ అలాంటి కంపేర్ చేసుకుంటూ కంప్లీట్ చేస్తూ బతుకుతా ఉంది సార్ బయట ఉన్న వాటితో కంపేర్ చేసుకుని కంప్లీట్ చేస్తూ ఉంటాడు మొత్తం లైఫ్ అంతా కూడా ఇట్ ఈస్ ఎన్ ఎండ్లెస్ట్రగల్ ఆఫ్ కంప్లీటింగ్ అండ్ కంపేరింగ్ అది లైఫ్ సో ఈ పోటీకి హోల్నింగ్ చేసాం హాయిగా ఉన్నామని కాదు కంపేరింగ్ అండ్ కంప్లీటింగ్ ఎప్పుడు కంపేర్ చేసుకుంటూ ఉంటాం నేను చూసేవాడిని ఈ పని ఈ ఉపాధ్యాయును స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కలుసుకున్నప్పుడు ఏమంటే మీకు డిఏ ఇచ్చారా ఇవ్వలేదు మాకు ఇచ్చేసారు ఎంత మీ డిఏ ఎంత పదహారు రూపాయలు మీకు ఎంత డిఏ వచ్చింది పన్నెండే ఎందుకని మీ డిఏ పాయింట్ ఎందుకు తగ్గింది ఏ గో ఏడు రేట్ ఆఫ్ ఇచ్చారు వీడి గీతాన్ని వాడి జీతంతో వాడి గీతాన్ని వీడి గీతంతో కంపేర్ చేసుకోవడం వీడి కొంపని వాడి కొంపతోటి వాడి కొంపని వీడి కొంపతోటి కంపేర్ చేసుకోవడం ఏమంటే మీ మీ మిస్సెస్ ఒంటి మీద ఎంత బంగారం ఉందంటారో అని వీడు అడుగుతాడు ఎంతో పత్తులాలు ఉందా ఆ పత్తుల పత్తులాలే ఉందా ఇంకో పత్తులాలు పెట్టుకోవచ్చు కదా మీరు కొనండి బోనస్ వచ్చినప్పుడు అని ఎలా కంపారిజన్ దాంట్లో త్రిక్ కంపారిజన్ మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు ఆయన బీకామ్ చదువుతున్నాడు ఓ బీకామ్ కంపారిజన్ మళ్ళా ఎంసెట్ పరీక్షకి వెళ్ళబోతున్నాడు ఓహో ఎంసెట్ పరీక్షకి వెళ్ళబోతున్నాడా ఎక్కడ చదువుతున్నాడు ఏం చదువుతున్నాడు మళ్ళీ కంపారిజన్ ఈ రకంగా మా వాళ్ళ పిల్లలు చదువుతాడు మా ఎక్కడ ఉంది వాళ్ళ మీ అల్లుడు అమెరికాలో ఉన్నాడా ఇండియాలోనే ఉన్నాడా ఇది ఒక ప్రజన అమెరికాలో ఉన్న అల్లుళ్ళు ఎలా ఉన్నారో మీరు ఒకసారి అమెరికా వస్తే తెలుస్తుంది న్యూయార్క్ లో ఆర్గనైజేషన్ ఆ ఆర్గనైజేషన్ కి సక్సి అని అది ఇండియా నుంచి వచ్చి భర్తల చేత ఎగ్యూజ్ చేయబడిన అమ్మాయిలు పెట్టుకున్నటువంటి స్వయం సమృద్ధమైన ఆర్గనైజేషన్ ఇక్కడి నుంచి అక్కడ ఎగ్యూజ్ అయిపోయి డైవర్స్ అయిపోయి నిలబడ్డానికి చూపలేక నానహింస పడుతున్నటువంటిది అమ్మాయిలకి సౌకర్యాన్ని వాళ్ళకి సౌకర్యాన్ని కలిగించటం కోసం వాళ్ళని రక్షించడం కోసం పెట్టారు ఆర్గనైజేషన్ ఒకసారి వాళ్ళని ఉద్దేశించి స్వచ్ఛంగా చేశాను నేను ఇన్వైట్ చేశారు వాళ్ళు ఇలాంటి ఆర్గనైజేషన్ కూడా ఉంది ఢిల్లీలో ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంది అదేంటంటే వైఫ్ ఎగ్యూస్డ్ హస్బెండ్ ఆర్గనైజేషన్ పెద్ద ఆర్గనైజేషన్ దాని మెంబర్షిప్ నైన్టీ థౌజండ్ ఉన్నారు ఓన్లీ నార్త్ ఇండియాలో పెద్ద అర్థం చేసింది దానికి హెడ్ ఉన్నాడు ఒక శత అతనున్నాడు అతను టీవీలో స్టేట్మెంట్లు కూడా ఇస్తూ ఉంటాడు వాళ్ళు ఈఎంఈ ఎనీవే నార్త్ ఇండియాలో ఓపెన్ గా చెప్పుకుంటా ఎనీవే సో ఈ విధంగా వస్తూ ఉంటారు ఆయన టీవీ న్యూస్ లో చూసా కంప్లీటింగ్ అండ్ కంపేరింగ్ కానీ ఆ ఆత్మ జ్ఞాని సో ఎప్పుడైతే మీరు కంపేర్ అండ్ కంప్లీట్ చేస్తారో మనం విత్తకాలం అయిపోతాం సమాజము ప్రకృతి అనే దాని ముందు మనం బిస్తకాలం అయిపోతాం దేవుణ్ణి వరం వరాలు రెండు రకాలు ఉన్నాయి ఒకటి ప్రకృతిలో భాగంగా ఉండే వరాలు రెండు దేవుడి స్వరూపంలో భాగంగా ఉండే వరం ఏది కావాలో మీరు డబ్బు కాని భోగాలు కానీ స్వర్ణం కానీ ఏది కోరినా అది ప్రకృతిలో భాగమైన వరాన్నే మీరు అడిగినట్టు వెంట ఏమిటి ఇంకా మీరు రాలేదు మీరు స్వరూపానికి సంబంధించిన వరం ఏమైతే అంటే ఆత్మరూపంగా సాక్షాత్కరించమని కోరటమే వరం నుంచి వేరే వరం లేదు ఈ కామనలన్నీ కూడా అజ్ఞానులకు ఆ హిరణ్య నిధి వలే విషయ ఆసంగము అనే అనుభూతం చేత కప్పి వేయబడి ఉంటాయి బాహ్యముల నుండే భోగముల నుండే ఆసక్తి అదే అనుభూతం అదే అసత్యం ఎందుకంటే చూడండి అది ఎలాగో మీరు ఒక భోగాన్ని కోరారు ఆ భోగాన్ని కోరక ముందు ఒక లోటు అనుభవానికి వచ్చింది అది లేకపోవడం చేత ఐఎమ్ నాట్ వెల్ అనే ఒక ఫీలింగ్ తో వచ్చి దాన్ని కోరారు దాన్ని కష్టపడి సంపాదించి కర్మని క్రియను చేసి సంపాదించారు ఆ సంపాదించక ముందు మీ స్వరూపంలో ఉన్న ఆనందం అది సంపాదించిన తర్వాత కూడా మీ స్వరూపంలో అంత అనంతమైన ఆనందం అలాగే ఉంది మీరు కొత్తగా ఆనందాన్ని సంపాదించింది ఏదీ లేదు ఇప్పుడు మీరు మీరు సంపాదించింది ఏమిటి స్త్రీ వల్ల మీరు సంపాదించింది ఏమిటి యా మిలా కులా అంటే కామ్య కర్మలలో లభించింది ఏదీ ఉండదు వీడు స్వర్గానికి పొందేదనుకోండి వీడు హృదయంలోనే ఆత్మరూపంగా స్వర్గం ఉంటే వీడికి లభించింది ఏమిటి వాచించేది కట్టి ఏమిటి ఆసత్యం వీడు ఎరగడు అంటే అతని బాహ్య విషయములపై ఆసక్తిని కలిగి ఉంటాడు అదే అనుభూతం అదే అసత్యం ఆ అసత్యం ఏం చేస్తుంది హిరణ్యనిధి వంటి ఆత్మస్వరూపాన్ని జ్ఞానికి అటువంటి సమస్య లేదు కనుక ఈ ప్రపంచంలో ఎన్ని భోగాలైతే ఉన్నాయో అవన్నీ కూడా కేవలం సంకల్ప తన హృదయంలో కలిగి ఉన్నాడు కనుక ఆయన హ్యాపీగా ఉంటాడు ఇప్పుడు మీరు చూడండి ఒక చుట్టూ కొడుకులు కోడళ్ళు బంధువులు అందరూ అందరూ పెట్టుకునే పెద్ద గృహస్థుగా ఉండి కాన్స్టెంట్ స్ట్రగుల్ తో ఘర్షణ బతుకుతున్నాడు వీళ్ళందరినీ ఎందుకు పెట్టుకున్నాడు వీళ్ళందరూ నా చుట్టూ ఉంటే నేను పూర్ణంగా ఉంటాననే కదా వీళ్ళందరినీ పెట్టుకున్నాడు కానీ పూర్ణంగా ఉండగలుగుతున్నాడా లేడు కుహాయంగా ఉన్నాడు ఏకాంతంగా ఉన్నాడు ఎప్పుడూ ఏకాంతంగా ఉంటాడు ఫీల్ బహింఛి వాళ్ళు బహింఛి హ్యాపీ మరి ఆయనంత హ్యాపీగా ఉన్నాడు కదా ఆయన శరీరాలు ఎక్కడుంది ఆత్మయందు ఉన్నాడు కొడుకు ఎక్కడున్నాడు ఆత్మయంలో ఉన్నాడు కూతురు ఆత్మయందు తండ్రి ఆత్మయందు తల్లి ఆత్మయందు మిత్రులు ఆత్మయ్యు అందరూ ఆత్మయండే ఉన్నారు అది అల్టిమేట్ గా ఆత్మయండే దర్శించినప్పుడే ఆనందం కలుగుతుంది కాబట్టి సంకల్ప మాత్ర ఆయన ఈ మిగతా భోగాలు కొడుకు కావాలనుకోండి తెలియడానికి తర్వాత సంసారం చేస్తే పొరుగు ఎప్పుడో పుడతాడు దర్ ఇస్ ఆత్మజ్ఞానికి వాధ్యాయ మనస్సులోనే పుత్రుడు ఉన్నాడు ఆత్మరూపంగానే ఉన్నాడు ఇప్పుడు పెళ్లి చేసుకోలేదు సంతానానికి అన్న ఒక వీజ్ హ్యాపీ పుత్రానందం ఆయన ఆనందంలో అంతర్గతం అవుతుంది అలా ఉంటాయి ఆ విధంగా పశ్చంద్రమకే కేవలం ముప్పించినంత మాత్రాన ఆ భోగాన్ని ఆయన అనుసరించాడు పూర్వానికి ఒక యజమాని ఉండేవాడు అతను ఒక పెద్ద పూలతోట ఒకటి పెంచేవాడు వందల వేల రూపాయలు ఖర్చు పెట్టి నానా హింస పడి ఒళ్ళు అంతా హోనం చేస్తుంది అతని పక్కనే ఒక చిన్న కుటీరంలో ఒక మహాత్మ ఉండేవాడు ఈయన రోజు పొద్దున్న లేవగానే ఇంకా వీటి లోపల నిద్రపోతుండేవాడు ఈ ఒక వృషాకాల సూర్యోదయ సందర్భంలో ఆ పూలతోటను చూసి మహానందపడుతోంది ఎంత బాగుందో ఈ పూలతోట గుబీలు బంతి మరో కనకాంబరాలు మరో పూర్ ఎంత బాగున్నాయో ఆహా మహానందాన్ని పడిపోయింది వాడు లేకొచ్చి వారికి ఈ పూలతోటికి మళ్లీ దీనికి ఎరువులు వేయాలి నీళ్లు పోయాలి వీడేమో ఈ వాణ్ణి ఒక వాడిని పెట్టాడు ఒక తోట మాలని పెట్టాడు వాడేమో పనితోందా వాడు సమయానికి రాడు జీతం ఎక్కువ పుట్టుకుంటాడు ఇంటికి పట్టుకెళ్ళిపోతూ ఉంటాడు వస్తూ ఇవన్నీ బెంగల్తోటి వీడు సతమతం అవుతుంది ఇంకా చదువుకోండి కలిసి పూలదోట పువ్వులు కూడా అక్కర్లేదు దోటమ్మను అడిగి వెళ్తూ ఉంటే గడ్డి పువ్వు కనపడితే దాని మీద కలిత్వం అనుకుంటూ ఆనందం చేసి ఉంటాడు వర్డ్స్ వర్క్ డేపడిల్స్ మీద కలిత్సం చేసి బ్రహ్మానందాన్ని అనుభవించాడు ఆయన వర్డ్స్ వర్క్ డేపడిల్స్ అంటే గడ్డి పువ్వులు అని అర్థం ఆ గడ్డి పువ్వులను చూస్తే ఆయనకి బ్రహ్మానందం అనుభవం కలిగింది ఈసార్ గాడ్ ఉండే పశ్చిమ ఆత్మజ్ఞానం అలా ఉంటాడు వర్ణించాడు ఆ విధంగా ఆత్మస్వరూపాన్ని బోధించాడు ఆయన ప్రజాపతి గారు ఇంద్రుడు తెలుసుకున్నాడు తస్మాత్వేకా ఆ సర్వాంస్ లోకా అనువిద్య విజానా ప్రజాపతి వాచ రెండు సార్లు ప్రజాపతికు వాచ్యాన్ని వచ్చిందంటే అక్కడికి ఆ శిక్షణ పూర్తయిపోయిందని అర్థం ఇంద్ర ప్రజాపతి సంవాదం ఈ మంత్రంతో కన్క్లూడ్ అయిపోతుంది సో ప్రజాపతి గారు అనుకున్నారు కంవానం ఆ ఈ ఆత్మం సో పరబ్రహ్మరూపమైనటువంటి నిత్య నిరంతర చైతన్య ప్రకాశ రూపమైన ఆత్మను దేవతలు తెలుసుకున్నారు ఇంద్రుడు తెలుసుకున్నాడు కదా ఇంద్రుడు మళ్లీ వెళ్ళి వాళ్ళకి బోధించాలి కదా అది మన కథ ఆ కథ ఇంద్రుడు ఆత్మ జ్ఞానాన్ని పొంది వెనక్కి వెళ్లి వాళ్ళకి బోధించాడు దేవతల ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నారు అంచేతనే ఆ దేవతలకే అన్ని లోకాలు లభించాయి భూర్భువస్సు వర్ లోకాలు ఎన్నైతే ఉన్నాయో ఎన్ని ఆత్మండే వారు దర్శించి కృతార్థులైనారు సర్వేక కామాహాన్ని ఎన్ని భోగములు అయితే ఉన్నాయో అన్ని భోగములు తమ ఆత్మస్వరూపము నుండే వారు దర్శించి అనంతానందవరూపము నుండే దర్శించి వారు కృతార్థులైనారు ఈ విధంగా యహ తమ ఆత్మానం అనుదిద్య విజానార్థి ఇదంతా మనం చూసాం ఎవడైతే ఆత్మను అనువిద్య విధానాలు అనువిద్య అంటే అను శాస్త్రాచార్యోపదేశం అను శాస్త్ర ఉపదేశమును అనుసరించి శాస్త్రము యొక్క ఉపదేశము యోగ్యుడైన ఆచార్యునికైతే బ్రహ్మనిష్ఠుడైన ఆచార్యునికైతే చేయబడిన శాస్త్రోపదేశమును అనుసరించి బ్రహ్మనిష్ఠుడైన ఆచార్యుడు కావాలి బ్రహ్మనిష్ఠుడు కాకుండా కర్మనిష్ఠుడైన ఆచార్యుడి దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి దీన్ని తైత్రి ఉపనిషత్తు చెప్తారని గుర్తు పెట్టారు గుర్తుపెట్టి సహనా వు అని అనిపిస్తాడు అని దీనికి దానికి అర్థం ఏదో పైపోయే అర్థం ఎలిమెంటరీగా కొద్దిగా చెప్పి మనం నక్షత్ర యాగం చేసుకున్నాం నలభై రోజులు యాగం చేసుకున్నాం మీరందరూ వాలంటీర్ మీద ఉండండి అని వాళ్ళకి ఒక చిన్న ఒకటి పెడతారు ఇది సూర్యున్నీస్తో పెడతారు చూడండి ఒక బ్యాగ్ ఒకటి పెడతాడు వాళ్ళందరికీ బ్యాగ్ బీల్ పెట్టేసి యూనిఫార్మ్లు వేయించి బ్యాగ్ బీల్ పెట్టేసి నక్షత్ర యాగాన్ని చేయిస్తాడు వాళ్ళకి వాళ్ళు వాలంటీర్లుగా పనులు చేస్తూ ఉంటారు పురోహితులు వాళ్ళు పురోహితులు దీవాల చూపులు వాళ్ళు వస్తారు వేద పండితులు వాళ్ళందరూ వస్తారు వాళ్ళు మంత్రాలను శుభ్రంగా వల్లించి ఉంటారు అగ్నిహోత్రాన్ని యాగం చేస్తూ ఉంటారు ఊళ్ళో వాళ్ళు కోరికలను తీర్చుకుంటూ భక్తులు వస్తారు వీళ్ళు తైత్రి ఉపనిషత్ర చదువుదామని అక్కడికి వాళ్ళు వీళ్ళందరూ వాలంటీర్లు దీని వాలంటీర్ చదువుకుంటూ చదువుకున్నకు వచ్చిన వాళ్ళు కూడా అలాగే ఉంటారు చదువుకున్నకు వచ్చారు కదా చదువుకున్నకు వచ్చి చదువు విషయం చూసుకోవాలి కానీ స్వామిజీ మనం ఏమైనా యజ్ఞం చేద్దామని ఎందుకు ఎందుకు మీ దేనికి వచ్చాం వచ్చింది గీత చదువు వాడికి యజ్ఞం ఎందుకు అది యజ్ఞం కలదు గీత చదువు యజ్ఞం కదది మనం చూడలేదు జ్ఞాన యజ్ఞం అని శ్రేయాన్ని ద్రవ్యమయా జ్ఞాన యజ్ఞ స్పరం అది యజ్ఞం కదది ఉపనిషత్తు శ్రవణం చేస్తే యజ్ఞం కదది ఈ యజ్ఞం రాబడించేదో యజ్ఞం చేస్తాం అంటే మీకు ఏమని ఇష్టం నచ్చు ఒకవేళ శిష్యులు కట్టమంటే నిష్ఠ ఉండకపోవడం తప్పు కాదు ఆచార్యుడికైనా ఉండాలి కదా కాబట్టి బ్రహ్మనిష్ఠుడైనా ఆచార్య దగ్గరికి వెళ్ళాలి క్షోత్రియం బ్రహ్మనిష్ఠ నిష్ఠ మనిషిని డిఫైన్ చేస్తుంది సో కర్మనిష్ఠుడి దగ్గరికి వెళ్ళారనుకోండి వరు ఊరికే కొంత ఉపనిషత్తులు అంటూ ఉంటారు వేదంలో ఉన్నాయి కానీ ఉపనిషత్తులు ఆ తైత్రీ ఉపనిషత్తుతో రుద్రాధికెం చేయిస్తారు సార్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ ఎందుకంటే ఉపనిషత్తు అభిషేకానికి సందర్భం కాదండి రుద్రాధ్యాయంతో అభిషేకం చేయాలి కదా ఉపనిషత్తుతో అభిషేకం చేయవచ్చు అది గీత హోమం చేయిస్తాడు గీతతో స్వాహ స్వారాలు హోమం చేయిస్తాయి గీతతో హోమం గీత కర్మకాండకు సంబంధించింది కాదు ఇప్పుడు ఆ సర్వారంభాది దోషేణ అగ్నివామృత స్వాహ అని ఏమి అన్ని కర్మలు దోషంతో దీతాయి దిండి ఉంటాయి దోషం ఉంటుంది స్వాహ శ్రీకృష్ణ వేదన్న ఏమి హోమం మృత్వన్న కర్మాని లోకస్ తృభునావృతం జ్ఞానం తేనము జస్వాహ్య సందర్భంగా ఉందే ఒక ఆయన అలాగే చేయటండి ఏం చేయి హోమం అయిన తర్వాత భోజనాలు లేవండి దోసే పన్నెండున్నర అయిపోయింది హోమం పూర్తయ్యే పరికర్ పన్నెండు వందల అయిన తర్వాత అన్నారు ఏమని అన్నారంటే భోజనాలు వ్యవస్థ లేదు అన్నారు చెప్పారు ఇవాళ ఫోన్ చేసి చెప్పారే భోజనం వ్యవస్థ ఉంది యూఆర్ ఆల్ వెల్కమ్ భక్తి గురించి చెప్పేసి ఎనిమిది గంటలకి మీ ఇళ్ళకి వెళ్లి మీరు భోజనాలు చేయండి అని మాట్లాడుకుంటుంటే ఎక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తారు భోజనం పెట్టిపోతుంది సో ఎనీవే అనువిద్య విధానాన్ని సాక్షాత్కరించుకోవాలి ఆత్మస్వరూపాలని సాక్షాత్కరించుకోవాలి ఉడికే కీలక పలుకులు అనవసరం మీకు ఒక విషయం చెప్తా మీకు అనుభవానికి రాని చదువు కేవలం రీడింగ్ స్క్రిప్చర్ స్టడీ స్క్రిప్చర్ వితౌట్ రియలైజింగ్ ది ట్రూత్ ఈ గేస్ ఎందుకంటే ఊరికే వల్లించేసి కూర్చోడానికి అవసరం కానీ ఈ మూలం జామూలం దాకా వల్లించేసి కూర్చోడానికి అవసరం కానీ శంకర భాషం పారాయణ చేసేద్దాం శంకర మహర్షిం పారాయణ చేయక్కర్లేదు కిండీ సప్తశితి పారాయణ చేసుకుంటే ఇంకా ఉపయోగం ఉంది కానీ శంకర మహర్షిం పారాయణ చేయక్కర్లేదు శంకర మహర్షి ఇప్పుడు చదివినట్టుగా చదివి దాన్ని ఆకలించి చేసుకోవాలి దాన్ని పారాయణందుకు కాకుండా ఒక భక్తి శ్రద్ధతో చేసామంటే సరే శుభం పోయి అందుకే అంటే నాన్ ఎక్సెన్షియల్స్ మీద ఫోకస్ ఎప్పుడైతే సరో ఎక్సెన్షియల్ వెనక్కి పోతుంది అందుకోసం నేను అంటున్నాను శంకర మహర్ష్యానికి పారాయణెందుకు సమస్య అక్కడ ఎలా వచ్చేసిందంటే మొత్తం ఇండియాలో శంకరాచార్య మఠం అని పేరు పెట్టి శంకరాచార్య విగ్రహం ఒకటి పెట్టేసి ఒక పూజారిని అక్కడ పెట్టేస్తే వాడి ఇంకా ఆ పక్షి ఉంది కదండి అష్టోత్తర శతనామ పూజ కాస్త అన్ని శంకరాచార్య విగ్రహం ముందు లిస్టు ఉంటుంది రుద్రాభిషేకము ఏకాదశి రుద్రాషేకము ఏకరుద్రాభిషేకము ఆ లిస్టు ప్రకారం దీనికి విన్ని రూపాయలు దానికి రన్ని రూపాయలు వాళ్ళు వచ్చేసి సంతో సాధాలు కట్టేసి అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి శంకరాచార్యులు శంకర ఆయుధ ఆ రోజు ఇస్తుంది అభివృద్ధి శంకరాచార్య అభిషేకంగా విషయాన్ని సంకల్పం ఏమన్నా సందర్భంగా ఉంది సో ఏమైపోయింది ఈ శంకర మఠాలు కట్టేసి శంకర విగ్రహాలు ప్రతిష్ఠ చేయటం మూలంగా అసలు ఫోకస్ గాలి పెట్టి పెట్టారు అసలు ఫోకస్ లేదు శంకరాచార్య విగ్రహం పెట్టుకున్నాము దండం పెడతాము పాఠం చదువుకుంటాము సరిపడుతుంది అది విగ్రహమే నేను ఫోటో చెప్పినాక విగ్రహం దానికి అభిషేకాలు మీ మొదలు పెట్టనుకొని మీరు అందరూ కూర్చొని నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను ఇంకా చదువు సంఖ్య ఏమి ఉండదు అలా వెళ్తాయి మరి శంకరమఠానికి వెళ్తే శంకర భాష్యాన్ని అంటే ఆ బయటికి నడువండి అంటారు వాళ్ళు ఏమంటే అష్టోత్తర శరణాం పూజారండి అనువిద్య విద్యానాథి శాస్త్ర ఆచార్య ఉపదేశాన్ని అనుసరించి అనువిద్య సంవేద్యతామాపాద్యాన్ని గతించారు ఈ అనువిద్య విద్యానాథి అని చోట భాష్యత స్వసంవేద్యత ఆపాద్య ఆత్మ అసంగము అంటే ఇలా కూర్చునే ఓంకారాలను చెప్పి అహం అసంగహ అనే అనుభవానికి తెచ్చుకోవాలి అది ఆత్మ అసంగము అన్నదానికి అర్థమవుతుంది అందుకోసం చురితే ఆత్మా అసంగ అని చెప్పింది ఎందుకని నువ్వు కళ్ళు మూసుకో ధ్యానం చేయి ఆత్మా అహం అసంగహ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ నావి నావి నావి అంటున్నా ఇలా కళ్ళు మూసి ఈ నావి నావి అనుకున్న ఏమయ్యే జారిపోయాయి ఇప్పుడు నేను ఇలా కూర్చొని ఉన్నా నేను ఇప్పుడు పూర్ణుడిగా ఉన్నానా లేనా ఈ నాదనుకున్నది నిజంగా నాదాస్టిగేట్ సో సందేగ్యత మా పాద్య తన అనుభవానికి తెచ్చుకుంది అది అనువిద్య ఆ విధంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి జాని అతీర్థ్యం జాని విధి తెలుసుకొనవలేను అని ప్రజాపతి గారు చెప్పారు ాండోగ్యోపనిషది అష్టమాధ్యాయ సో పూర్ణమద పూర్ణమిదూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంత్రి హరి ఓం శ్రీగురుభ్యో నమ తప్పిన్నానమస్ నెక్స్ట్ వాటకు చె <imparagotra>